శ్లోక నంబర్ ఫైవ్ పరిత్యక్విధ సేవాక మంచాశీతేరం అపనీతే వయసి ఇదా ఇదనీ చేత్ మాత తవయది నాపిత లంబోదర జనని యామి శరణం ఆధ్యాత్మిక సాధకులు ప్రధానంగా ఆశించేది భగవంతుని యొక్క దయ భగవతి కృప ఎందుకంటే ప్రతిది ఒక అదృశ్య శక్తి యొక్క దయ నడుస్తుంది ప్రపంచం అంతా మన జీవితం చూస్తే కూడాను ఈరోజుకి ఎవరెవరికి ఎంతెంత వయసు వచ్చింది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అనేటువంటిది పక్కన పెడితే ఈ గడిచిన కాలమంతా అంతా కూడాను దేని మీద ఆధారపడి గడిచింది అనుకున్నప్పుడు మనం తీసుకున్న ఆహారము కాదు మందులు కాదు మరొకటి కాదు ఇది కేవలం భగవంతుని యొక్క కృప వల్లనే అమ్మవారి దయచేతనే ఇదంతా నడిచిందని ఎందుకంటే జీవితం ఎక్కడైనా అంతమైపోవచ్చు ఇప్పుడు నేను అనుకుంటే డెబ్బై సంవత్సరాలు వచ్చాయి నాకు అనుకుంటే ఈ డెబ్బై సంవత్సరాల్లో మరణం లేకుండా నన్ను కాపాడినటువంటి శక్తి అది భగవత్ కృపదప్ప మరొకటి కాదు ఎందుకంటే మరణానికి అనేకమైనటువంటి అవకాశాలున్నాయి ఎంత ట్రాఫిక్ ఉండేటువంటి రోజుల్లో ఈ ట్రాఫిక్లో ఎంతోమంది పోతూ ఉన్నారు వాహనాల్లో పోయే వాళ్ళు పోతున్నారు నడిచిపోయే వాళ్ళు పోతున్నారు ఆటోల్లో పోయే వాళ్ళు పోతున్నారు సైకిల్ మీద పోయే వాళ్ళు పోతున్నారు టూ వీలర్స్లో పోయే వాళ్ళు పోతున్నారు ఇవన్నీ చూసినప్పుడు ఇన్నిన్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేటువంటి ఈ ప్రమాద జగత్తులో ఇంకా ఏ ప్రమాదానికి గురి కాకుండా ప్రమాద భరితంగా మనం అందరం ఉన్నామంటే ఇది కేవలం భగవంతునికి అనుగ్రహం తప్ప ఇంకోటి అయ్యేందుకు అవకాశం లేదు అట్లా బాహ్యంలో కేవలం భగవత్ కృప ఉండడమే కాకుండా ఒక విధంగా చూస్తే మనలో కూడాను నడిచేటువంటి ప్రతి చోట మనం వేసే ప్రతి అడుగులు మనం చేసే ప్రతి ఆలోచనలో భగవంతుని యొక్క అదృశ్య హస్తం ఉంది నువ్వు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటావు జీవితంలో వాటి వల్ల జీవితం ఏం ఒక మంచి నిర్ణయం ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోలేకపోతే జీవితం మరొక రకంగా మలుపు తిరిగే అవకాశం ఉంటుంది ఆ నిర్ణయ రూపంలో ఉన్నది ఎవరన్నా ఆలోచిస్తే భగవంతుడే అంతే ఇంకేం లేదు ఆ సమయానికి ఆ విధమైనటువంటి ఆలోచన మన మనసులో కదలాలి అలా కదిలించేటువంటి చైతన్య జ్యోతి ఏదైతే ఉందో చైతన్య జ్యోతిష అవభాసి మనసహ మనన సామర్థ్యం కాబట్టి మనసు మననం చేసుకోగలుగుతూ ఉందంటే ఆలోచించగలుగుతూ ఇదంతా భగవంతుని కృప మీదనే ఆధారపడి ఉంది గనక దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ప్రధానంగా ఇప్పటివరకు మనం చూచింది అనేక కోణాల్లో మనం చూస్తూ వచ్చిన మనం చేసింది అపరాధం అని మనకి అర్థమైపోతా ఉంది ఏమిటి ఇక్కడ అపరాధము కాబట్టి కేవలం నీ దయతో బ్రతుకుతున్నటువంటి నేను దయనే ప్రధానంగా చేసుకుని జీవిస్తున్నటువంటి నేను తల్లి ఆ దయను నేను మర్చిపోయాను నేను మర్చిపోయానని వయసు ఒక విధంగా ఆగదు నేను నిన్ను జ్ఞాపకం పెట్టుకునేంత వరకు నా వయసు ఆగే అవకాశం లేదు ఎందుకని వయసు నడిచిపోతూ ఉంది కాలం పరిగెత్తుతూ ఉంది ఆ కాల రూప ప్రవాహంలో వయసు అనేది కూడా గతించిపోతూ ఉంది సంవత్సరం సంవత్సరం మనం పండగలు జరుపుకుంటూ ఉన్నాం ఒక్కొక్క పండగ వచ్చిందంటే గతంలో ఇదే పండగ వచ్చిపోయింది అని అర్థం అంటే ఈ మధ్యలో ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది అని అర్థం కాబట్టి ఎన్ని సంవత్సరాలు భగవంతుడు మనకు కేటాయించాడు మన జీవితంలో అది స్పాన్ ఆఫ్ లైఫ్ ఎంత ఇప్పటివరకు ఎంత నడిచింది ఇక ఎంత నడవబోతుంది అనేది తెలియదు కానీ విచిత్రం ఏమిటంటే ఎప్పుడు కూడాను బుద్ధిలో ఏవైతే నడిచి ఉంటాయో ఇంతవరకు అవే నడుస్తాయి ఇది ఒక పెద్ద బాధ కాబట్టి మనకు గత జీవితం ఏ విధంగా అయితే గడిచిందో ఆ విధంగానే గడుస్తుంది గత జీవితం ప్రేమతో గనక మనం బ్రతికుంటే మన జీవితంలో ఇప్పుడు కూడాను ప్రేమకు సంబంధించినటువంటి సంకల్పాలే కదులుతూ ఉంటాయి అదే ద్వేషం ఉంటే ద్వేషం రాగద్వేషాలు ఉంటే రాగద్వేషాలు ఇవి ఒకరు మన లేదో అన్నారని కాకుండా మనమే మనకు ఆలోచన చేసి నాలో ఏవి ప్రధానంగా ఉన్నాయి కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు నడుస్తూ ఉన్నాయా నిరంతరం కూడాను ఏదైతే మనకు సత్యమో ఏదైతే నిత్యమో ఏది తెలుసుకుంటే మళ్ళీ ఈ బాధలకు వచ్చేందుకు అవకాశం లేదు ఏదైతే జననమరణ చక్రంలో మనను తోసేస్తూ దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేటువంటిది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయే ప్రధానంగా ఉంది దయను గుర్తించడం కూడాను చాలా గొప్ప విషయం ఇప్పుడు దయ ఉండి ఉపయోగం లేదు దయను గుర్తించగలగాలి మంచినీళ్ళు ఉండి ఉపయోగం లేదు నువ్వు తాగితేనే దాహం తీరుతుందో అట్లాగే భగవంతుని యొక్క కృప ఎప్పుడూ ఉంది సూర్యుని యొక్క కిరణాలు పడుతూ ఉన్నాయి కానీ నువ్వు కిటికీలన్నీ మూసేసుకుంటే అది లోపలికి దొరబడి వచ్చేందుకు అవకాశం లేదు నీ కిటికీలని సూర్యకిరణాలు తెరుచుకోవు వాటిని తెరుచుకొని లోపలి కిరణాలు ప్రసరించి నీకు వెలుగుని ఉష్ణాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు అది జరగాలి అనుకుంటే నీవే తలుపులు తీయాలి కాబట్టి భగవంతుని యొక్క కృప ముఖ్యంగా తెలుసుకోండి ఈరోజు భగవంతుని యొక్క కృప పడడానికి సంసిద్ధంగా ఉంది వర్షం పడుతూ ఉంది నువ్వు లోపలుంటే నువ్వు తడవలేవు వర్షం నువ్వు తడవాలి అనుకుంటే వర్షంలోకి నువ్వు రావాలి అట్లాగే భగవంతుని యొక్క కృప అన్ని వైపుల నుంచే ప్రసరిస్తూ ఉంది ఆ కృప నీకు కావాలి అనుకుంటే మాత్రం హృదయ కవాటాలని తెరుచుకోవడం కన్నా మనకు మార్గం లేదు కానీ ఇంతవరకు తెరుచుకోనటువంటి హృదయ కవాటాలు ఇప్పుడు ఒక్కసారి తెరుచుకోవు కాబట్టి ఇక్కడ మనకు సాధన మన యొక్క ఆసక్తను గుర్తించడం అవసరం At the same time, మన అసక్త అసమర్థత ఒకవైపు ఉండినా దీన్ని రక్షించేటువంటి భగవత్ శక్తి అదృశ్య శక్తి ఉంది అనే దాన్ని గుర్తించడం మరొక విధం కాబట్టి పరిత్యక్త ఎత్తుకోవడమే విడిచిపెట్టేశాను తల్లి ఎవరిమి ఫోర్త్ లైన్ లంబోదర జనని లంబోదర జనని లంబోదరుడు అంటే వేలాడేటువంటి పొట్టగలిగినటువంటి వాడు అని అర్థం గణపతి గణేష్ మహారాజ్ కాబట్టి వేలాడేటువంటి పొట్ట అది లంబోదర లంబోదర జనని కాబట్టి గణపతికి విఘ్న విఘ్నకారకుడికి విఘ్ననాశకుడికి తల్లి అయినటువంటి తల్లి నేను ఒకటి చెప్తున్నా పరిత్యక్త విడిచిపెట్టేశాను ఏం విడిచిపెట్టావయ్యా దేవాహా ఈ దివి శబ్దం ఇంద్రియాలని అర్థం కాబట్టి ఈ ఇంద్రియాలు ఏవైతే కోరుతూ ఉన్నాయో వాటిని ఇంతవరకు మనం సమర్పిస్తూ వచ్చాం అనేకమైనటువంటి ఇప్పుడు మనకుండే ఇంద్రియాలు ఒకటి కాదు ఏదో కన్ను చూడాలంటది మన సినిమాకు పోతాం రుచికరమైనటువంటి పదార్థం తినాలని నాలుగు చెప్తుంది రెస్టారెంట్కి వెళ్తాం ఏదో వినాలంటుంది మంచి పాటలు వింటాం ఇట్లా ఉదయం లేచిన మలుకునే సాయంత్రం వరకు ఇంద్రియాలు ఏవైతే కోరుతూ ఉన్నవో అభిలషిస్తూ ఉన్నావో ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఇంద్రియ వాంఛితమైనటువంటి కోరికలను ఈడేర్చుకోవడానికి నిరంతరం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు పరిత్యక్త అవన్నీ కూడా నేను వదిలిపెట్టేశాను తల్లి ఎందుకు వదిలాడు అది చెప్తాడు తర్వాత అట్లాగే వివిధ విధి సేవాకులతయ వివిధ అనేక రకాలైనటువంటి సేవాకులతయ అందువల్ల ఇక్కడ ఉంది కొన్ని స్లో కొన్ని విధి సేవాకులత ఉంది కొన్ని చోట్ల పరసేవాకులతంది అంటే విధి సేవాకులత అంటే చేసేటువంటి విధి విధానం కాబట్టి నేను ఇంతవరకు ఏ విధమైనటువంటి సేవలు చేసి ఈ జీవితాన్ని పోషించుకుంటూ వచ్చాను ఈ జీవితం పోషింపబడాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి అట్లా అనేకం చేశాను ఇప్పుడు కొందరు ఉంటారు నేను చాలా ఉద్యోగాలు చేశాను అండి ఉద్యోగాలు ఎన్నైనా కావచ్చేమో కానీ వాటి యొక్క ఫలం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు కేవలం జానుడి పొట్ట కోసమే ఎంతకన్నా ఇంకే లేదు నువ్వు ఏ ఉద్యోగం చేసినా నీ ఉద్యోగం వల్ల ఒరిగింది ఏమిటంటే నీ కాస్త డబ్బు వస్తుంది ఆ డబ్బు వల్ల నువ్వు జీవిస్తావు కాబట్టి ఈ ప్రపంచంలో జీవించడం అనేటువంటిది అందరికీ ఉంది ఆ జీవించడానికి రకరకాలైనటువంటి సేవలు ఈ ప్రపంచంలో మనం చేస్తుండే సర్వీసెస్ సేవలు అంటే సర్వీసెస్ కాబట్టి ఒక్కొక్క ఉద్యోగంలో ఉంటాం లేదొక వ్యాపారం చేస్తాం లేదా ఒక చేస్తాం వీటి వల్ల మనం ధనాన్ని ఆర్జిస్తాం ఈ ధనంతో జీవిస్తూ ఉంటాం కాబట్టి వివిధ పరసేవాకులత అంటే ఇతరులకి అది కూడా కరెక్ట్ అది ఇది పటాంతరం ఇతరులను సేవించడంలో అది అడ కాబట్టి నాకు డబ్బు వచ్చి ఉండొచ్చు అంతేకాదు నేను డబ్బు తీసుకొని ఏం చేస్తూ ఉన్నాను సేవ చేస్తూ ఉన్నాను కాబట్టి నా సర్వీసెస్ అంతా ఇతరులకు పోతూ ఉంది నేను అందుకనే ఒకసారి మీకు చెప్పాను అన్నిటికన్నా కూడా గొప్ప ఉద్యోగం ఏంటి ఈ ప్రపంచంలో అంటే అవగాహన ఉంటే పూజారికి మించింది లేదు అని ఏమో బా నా దృష్టిలో ఉత్కృష్టమైనటువంటి సర్వీస్ అది అంతకు మించిన జాబ్ లేదు అది కలెక్టర్ కావచ్చు గవర్నర్ కావచ్చు నిజమే అసలు ఉత్కృష్టమైనటువంటి జాబు నన్ను అడిగితే పూజారి ఎందుకో తెలుసా వాడికి మనసు పడాలి అక్కడ అది విషయం పూజారిగా ఉంటే లాభం లేదు ఆ పూజారిత్వంలో మనసు ఉండాలి ఇప్పుడు ఎవరైనా వస్తారు ఏమండి పూజారి గారు అష్టోత్తరం చేయండి అంటాడు వీడు అష్టోత్తరం చేయాలా లేదా వాడు టిక్కెట్ తెచ్చుకుంటాడు వీడు అష్టోత్తరం చేయాలి అంటే నూట నామాలు చెప్పాలి ఎలాగూ తప్పదు కదా ఎందుకని వాడేమో చీటీ తెచ్చుకున్నాడు డబ్బు కట్టేసి వచ్చాడు అక్కడ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను చేయాలి రెండు రకాలు చేయడం మనసు పెట్టి చేయడం మనసు లేకుండా చేయడం మనసు లేకుండా చేశాడు అనుకోండి వాడికి ఒరిగింది ఏంటి మనసు పెట్టి చేశాడు అనుకోండి ఒక అష్టోత్తరము పూర్ణ హృదయంతో చేస్తే ఎంత ఫలితం ఇట్లా ఎన్ని అష్టోత్తరాలు చేస్తాడు సాయంత్రం వరకు చేయించుకునేవాడు ఎవడనేది వేరే విషయం కానీ చేసేవాడు తాను కదా ఇన్ని రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటాడు స్వామికి ఉదయం లేచిన సాయంత్రం వరకు వాడు చేసేదంతా భగవత్ సేవే దాంట్లో భగవత్సేవలో గనక భగవద్భక్తి కనుక కలిసింది అంటే అది కైంకర్యం అయిపోతుంది అంత లేదు కాబట్టి మనం నిత్య దైనందిన కార్యక్రమంలో మనం జీవించడానికి పొట్టకూటి కోసం అనేకమైనటువంటి సేవలు ఈ ప్రపంచంలో చేసిన ఏదో ఒక్కసారి ఉదయం ఆఫీస్కి వెళ్ళబోయే ముందు లేదు సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత కూర్చొని మనం పూజ చేసుకుంటాం ధ్యానం చేసుకుంటాం జపం చేసుకుంటాం కానీ పూజారి విషయం అది కాదు ఉదయం లేచిన మొలుకొని సాయంత్రం వరకు పూజ చేస్తూ ఉండడమే కేవలం ఒక్కటే నాయన స్విచ్ ఆన్ చేస్తే చాలు ఎట్లా పూజ చేయాలి తప్పనిసరి ఆ పూజ చేసేటప్పుడు మనసును కనుక దాని మీద ఉంటే ఎన్ని అష్టోత్తరాలు చేసిన అవుతాడు ఈ చిన్న విషయమే ఎన్ని అభిషేకాలు చేసిన అవుతాడు కాబట్టి నేను అనుకుంటూ ఉన్నా అటు భుక్తికి ఇటు ముక్తికి రెంటికి సంబంధించినటువంటి ఉద్యోగం పూజారి ఉద్యోగం ఒక్కటే ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో అని అనుకుంటాను నేను కానీ అది అదృష్టవశాత్తు కొందరికే వస్తుంది వాళ్ళు అదృష్టాన్ని ఉపయోగించుకోలేకపోతే దురదృష్టవంతులుగా ఈ ప్రపంచంలో మిగిలిపోతారు అంతకన్నా ఇంకే లేదు అది అందరికి కూడా రాదు ఇప్పుడు అంత గొప్పదని చెప్పినా మనకు రాలే అది అర్థమవుతుంది కాబట్టి మనం ఏదో ఒక కాలానికి పరిమితం అయ్యి పరమేశ్వరుని ధ్యానిస్తుంటాం కాబట్టి పరసేవాకులత కాబట్టి ఇతరులను సేవించడంలో ఇంతకాలం జరిగింది ఇప్పుడు పరిత్యక్త ఇప్పుడు విడిచిపెట్టేశాను కాబట్టి ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల ఎందు కాని లేక ఇతరులకు సేవ చేసేటువంటి విషయాల ఎందు కాని ఇంతవరకు గడిపినటువంటి నేను ఇప్పుడు ఒక్కసారి ఆ విధిని ఆ విధానాన్నంతా కూడాను పరిత్యక్త విడిచిపెట్టేశాను తల్లి లంబోదర జనని ఎందుకు విడిచిపెట్టేశావయా సెకండ్ లైన్ మయా పంచాశీతేరధికం అపనీతేతు వయసి వయసి అధికం పంచాశీహి అంటే ఎనభై ఐదు పంచాశీహి అధికం మించింది అంటే నాకు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు మించాయి ఇదేంటండి అని ఆలోచిస్తే ఎందుకని ఈ గ్రంథం రాసినటువంటి శంకరాచార్య స్వామికి ఎనభై ఐదు కాదు చెప్పేటువంటి స్వామీజీకి ఎనభై ఐదు కాదు భగవద్కృప వల్ల ఇంకా వినేవాళ్ళు కూడా అంతట్లో లేరనుకుంటాను నేను ఎనభై ఐదు ఉండేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి లేరు అంటే ఇది ఎవరిని ఉద్దేశించి ఇది ఈ ప్రార్థన చేసేది ఎవరు ఆచార్యుల కాదు ఆయన జీవితం ముప్పై నేను అసలే కాదు మీరా అసలు తెలియదు మీకు కాబట్టి అంటే ఆ వయసు మళ్ళినటువంటి వాడు అర్థం దాని అర్థం ఏంటంటే ఎనభై ఐదు వచ్చాయంటే వయసు మళ్ళీ పోయిందని వయసు మళ్ళినటువంటి వాడు డు డు డు డు ఇప్పుడు ఏంటంటే మయా పంచాశీతే అధికం అపనీతే తు వయసి వయసి తు కాబట్టి నా వయసును బట్టి చూస్తే తల్లి నా పరిస్థితి ఉందంటే ఎనభై సంవత్సరాలు వచ్చేసాయి దాటేశాను వాటిని ఇదానీ చేత్ చూడు మాతహ ఇదానీ చేన్ మాతహ మాతహ తల్లి అమ్మ అపి ఇం అంటే ఇప్పుడు అపి అంటే కూడా ఇదానీ అప్ప అంటే ఇప్పుడు కూడా తవ నీ యొక్క కృపా దయా అప్ప భవిత అపి భవిత ఇప్పుడు కూడా నీ కృప నా మీద పడకపోతే తల్లి ఎందుకని ఎనభై ఐదు సంవత్సరాలు దాటిపోయిన సబ్జెక్టుతోండి నాకు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు దాటేసాయి అంటే జీవితం చర్మదర్శకు వచ్చాడని అర్థం ఎనభై సంవత్సరాలు వచ్చాయి అందువల్ల పరిత్యక్త ఇప్పుడు అన్ని సేవలు వదిలేశాను ఉద్యోగాలన్నీ వదిలేశాను ఎందుకని నేను చేయాలన్నా నన్ను పెట్టుకునేవాళ్ళేడు అది విషయం ఈయనకు వాలంటీర్ రిటైర్మెంట్ కాదు ఇది ఎనభై ఐదు వచ్చిన ఎవరు పెట్టుకుంటాడు ఉద్యోగంలో భార్య కూడా పెట్టుకోదు ఇంట్లో అటువంటి పరిస్థితుల్లో పరిత్యక్త ఏంటి ఏదో పరిత్యక్త వదిలేశాడు వదిలేశాడంటేంటంటే నాకు వయసు అంతా మీరింది గనక ఈ వయసులో నేనేమి చేయలేను గనక గతంలో పరసేవాకులత ఇతరులకు సేవ చేయడము వీటిల్లోనే నా జీవితం అంతా కూడాను పోనిచ్చుకున్నాను ఇప్పుడు ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఏమీ లేదు గనక పరిత్యక్త ఇదానీ చేత్ తల్లి ఇప్పుడు కూడా అపి ఇప్పుడు కూడాను మాత తవయది ఎది కృపా ఎది నా భవితా చెత్ అదేడా నా భవితేత్ అంటే ఇప్పుడు కూడా కనుక నీ దయ నా మీద పడకపోతే ఎందుకని ఎందుకు పడాలి నీ మీద నిరాళంబ లాస్ట్ లైన్ ఎందుకు పడాలి నీ మీద కృప ఎందుకు చూపెట్టాలి నీకు నేను దయ నిరాలంబ ఏ ఆలంబము లేనటువంటి వాడిని ఏ ఆధారము లేనిటువంటి వాడిని ఏ సపోర్ట్ సిస్టము లేనటువంటి వాడిని ఇప్పుడు ఎవరు నన్ను ఏ విధంగా కాపాడతారో నాకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడిని నిరాళంబ ఆలంబనం లేదు నిరాళంబ అంటే నిరాధారమైన స్థితిలో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తల్లి కాబట్టి దిక్కులేనటువంటి నన్ను అది ఏ ఆధారం లేనటువంటి అంటే దిక్కులేనటువంటి నన్ను నాకు ఏ దిక్కు లేదు ఇప్పుడు అన్నీ బాగున్నటువంటి రోజుల్లో అన్ని దిక్కులు నావే అన్ని వైపులా తిరిగాను పరసేవాకులత ఇప్పుడు అట్లా కాదు నిరాళంబ దిక్కులేనటువంటి వాడిని ఇటువంటి పరిస్థితుల్లో కూడాను అది ఆడు పాయింట్ ఇదానీ చేతహ అమ్మా ఇప్పుడు కూడా ఏది కృప తవ నీ యొక్క కృపగనక నా మీద ఇప్పుడు కూడా గనక నా భవిత చేతే ఇప్పుడు కూడా లేకుండా పోతే నేను ఏమైపోతాను నిరాళంబ ఆలంబనం లేనిటువంటి వాడిని లంబోదర జనని కిం యామి శరణం లాస్ట్ లైన్ చివర కిం యామి శరణం అంటే కిం శరణం యామి అది అడ కిం శరణం యామి అమ్మ నేను ఎవరిని ఆశ్రయించేది దిక్కు లేనటువంటి వాడిని నన్ను చూచేవాళ్ళు కూడా ఎవరు లేరు ఎవరిని నేను ఆశ్రయించాలి ఏ చోటకు నేను పోవాలి ఎవరిని నేను వేడుకోవాలి ఎక్కడికి పోయేది నేను అని దాకా కిమ్ యామి యామి అంటే పోవడం వచ్చింది పదం ఎక్కడన్నా యామి అదే అది అది కవయామి కవయామి యామి కాబట్టి పో పోయేదని వాడు చెప్పాడు కదా భోజరాజ్కి కవయామి వయామి యామి కాబట్టి కవయామి కవిత్వం చెప్పమంటే కవిత్వం చెప్తాను వయామి నేతనేయమంటే నేతనేస్తాను యామి నువ్వు అనుమతిస్తే నేను నిండిపోతానని అది యామి కిమ్ యామి శరణం నేను ఎవరిని ఆశ్రయించేది ఎవరి దగ్గరికి పోయేది అని అర్థం ఓకే కాబట్టి ఇది ఎవరికి సంబంధించిందంటే వయసు బాగా మళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించింది అంతే అనుకుంటే లాభం లేదు ఎందుకని ఒకరికి విధియా ఒకరికి తదియా అర్థమవుతుంది ఇప్పుడు ముసలి వాళ్ళం చూసామనుకోండి అంటే దాని అర్థమేంటి మనం ముసలాళ్ళం కాదనే కావా కళ్ళ ముందే నా మాట వినండి లేలే అసలు ఆశ్చర్యం ఇప్పుడు మీరంతా ఏర్పాట్లు చేస్తూ ఉండరు కదా ఇది సెవెంటీ సెవెంటీ ఎయిత్ బర్త్డే నాకు నిజంగా నిన్న అనిపిస్తుంది నేను సాయంత్రం ఏంటి రా మనకేంటి సెవెంటీ కారణం ఏంటంటే మీకు ఇచ్చేటువంటి బుక్ ఉంది పెద్దది అది నేను నిన్న ప్రూఫ్ రీడింగ్ చూస్తూ ఉన్నా ఎన్నో నూట ఫోటోలు చిన్నతనంలో స్వామీజీ ఫస్ట్ ఎగ్నం చేసినప్పటి నుంచి ఉండే ఫోటోలు అవి చూస్తూ ఉంటే నాకు నిన్న జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది మొన్ననే కదా ఇది జరిగింది యజ్ఞం అనిపిస్తూ ఉంది తీరా చూస్తే ఆ యజ్ఞం జరిగిన నలభై సంవత్సరాలు అవుతుంది ఇటు చూస్తే ఇంకొక యజ్ఞం జరిగిన నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ రోజు రాసినటువంటి మహాత్ములు రాసినటువంటి ఉత్తరాలు అవన్నీ కూడా ప్రింట్ చేసి అవి చూస్తే మన కూడా అంటున్నారు నాతో స్వామీజీ పంతొమ్మిది వందల మీకు అంతా ఇదినిందా స్వామీజీ ఆశ్చర్యంగా అవన్నీ చూస్తూ ఉంటానని నిజమే మీకట్లా ఉంది ఇప్పుడు ఇది ఎందుకు ఈ పుస్తకం ప్రింట్ చేస్తున్నామంటే ఇది డెబ్బై సంవత్సరం కనుక ఈ జయంతోత్సవంలో అందరికీ ఉచితంగా పంచాలి ఈ పుస్తకాన్ని ఎందుకని ఇది ఇంటి దగ్గర ఉంచుకుంటారు స్వామీజీ మాకు ఇచ్చినటువంటి ఇది సరేనా అని అనుకుని కాబట్టి తల్లిదండ్రులు అయితే ఆస్తి పాస్తులు యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను నమ్ముకున్నటువంటి భక్తులకి కనీసం డెబ్బై వచ్చినప్పుడు నా చేతి గుండా ఇదిగో నాయనా అని ఇస్తే అది ఇంట్లో పెట్టుకొని చదువుకునేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంది సబ్జెక్ట్ ఏమో చదువుకుంటారు ఏమి చదువు రాకపోయినా కూడాను ఆ బొమ్మల్ని చూసుకొని ఇంత జరిగిందే మన ఉద్యమం అని చూసుకుంటారు అని నేను చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం చేసిన యజ్ఞాలు కూడాను ఇది మొన్న కదా జరిగింది అనిపిస్తూ ఉంది దాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నా ఎందుకని మన కళ్ళ ముందు జరిగిపోతాది మనమేదో మన పనులలో మనం ఉన్నామని కాలం మాత్రం కనికరించేటువంటి అవకాశమే లేదు గనక పంచాషి ఇప్పుడు ఎనభై దాటిపోయింది దినయామిన్యో సాయం ప్రాధ శిశిర వసంతవు పునరాయాత కాల క్రీడతి గచ్చత్యాయో ఇది కదా జీవితం దినయామిన్యో కాబట్టి పగలు రాత్రి దినయామిన్యౌ దివారాత్రాలు సాయం ప్రాత అట్లాగే ఉదయ సాయంత్రాలు సాయం సాయంకాల సమయం సంధ్యా సమయం ప్రాత ప్రాతం ఉదయం కాబట్టి దినయామిన్యౌ దివారాత్రాలు సాయం ప్రాత అట్లాగే ఉదయ సాయంత్రాలు శిశిర వసంతవు కాబట్టి శిశిర ఋతు వసంత ఋతు గ్రీష్మతు ఒక్కొక్క ఋతు వచ్చి పోతూ ఉంటుంది వసంత ఋతువు శిశిర వసంతవు పునః ఆయాత పునః ఆయాత పునరాయ మళ్ళీ మళ్ళీ వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి లాస్ట్ టైము మామిడి పండ్ల సీజన్ అది అయిపోయింది ఎన్ని తిన్నామో ఎన్ని కేజీలు పెరిగామో వేరే విషయం ఇప్పుడు మళ్ళీ వస్తా అప్పుడే పోత స్టార్ట్ అయింది ఈ విధంగా ఋతువులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఇది కాలచక్రం కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది కానీ కాలహ క్రీడతి ఈ కాలం అనేటువంటిది ఆడుకుంటూ ఉంది అన్నారు ఆచార్యుడి వారు కాలం ఆడుకోవడం ఏంటి అంతే కదా మన జీవితంతో ఆడుకుంటూ ఉంది కాలం ఈ వాస్తవం మనకు తెలియడం లేదు ఒక జస్ట్ ఫుట్బాల్ ఎట్లాగైతే ఉందో ఆ ఫుట్బాల్ ఆడేటప్పుడు ఆ బంతిని ఇటుగొట్టి అటు కొట్టి ఇటు కొట్టి అటు కొట్టి గోల్ దగ్గర తీసుకపోయి తీర గోల్ పడకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కొట్టి తీసుకపోతుంటాడు అట్లాగే గోల్ కొట్టేంత వరకు ఇదొక ఫుట్బాల్ అంటే మన గోల్ ఏదో గమ్యం ఏదో దాన్ని చేరేంత వరకు ఈ దెబ్బలు దపవు కాలి దెబ్బలు దపవు కాబట్టి అనేకమైనటువంటి బాధలు పడ్డాము జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు పడ్డాం కొందరు ఉంటారు ఎన్ని బాధలు పడ్డానండి నేను మీకేం తెలుసు తెలుసు కదా నీకు తెలుసు కదా నీకు తెలిసే కదా నన్ను అంటున్నావు నీకేం తెలుసండి నా బాధలన్నీ ఇన్ని బాధలు పడ్డవాడివి నువ్వు కూడా మారకపోతే ఎవరు మారుతారాయ్యా బాబు చెప్పు నువ్వు చెప్పేది నీకు అర్థమైందే ఇన్ని బాధలు పడ్డావు జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డావు ఇన్ని కడగండ్లంతా నీవే ఈ కన్నీళ్ళంతా నీవే కనుక ఇకైనా సరే ఈ బాధలు లేకుండా ఉండాలి ఈ కష్టాలు లేకుండా ఉండాలి మనం ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేసి కష్టాలు పాలయ్యాం గతంలో మనం ఆ విధంగా కష్టాలు పడ్డానికి కారణాలు అవి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి ఎందుకని కాలహ క్రీడతే నువ్వు ఆ పని గనక చేయకపోతే కాలం తన పని తాను చేసుకొని పోతుంది నీ పర్మిషన్ అవసరం లేదు అయ్యా నువ్వు ఏం చేయమంటావని కాలం నువ్వు ఎప్పుడూ అడగదు తన పని తాను చేసుకుంటూ పోతుంది కాలహ క్రీడతే అంటే ప్రతి భ్రమణానికి కాలహ క్రీడతంటే కాలచక్రం తిరుగుతూ ఉంది ఒక్కొక్కసారి అట్లా తిరిగి అట్లా వచ్చిందంటే భ్రమణం భ్రమణం అంటే తిరగడం కాబట్టి కాలభ్రమణం కాలచక్ర భ్రమణంలో పైకి పోతూ ఉంటుంది పైది కిందకు వస్తూ ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం తిరిగిపోతూ ఉంటుంది ఇదేమో తిరుగుతూ ఉంటుంది కానీ మన యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి తిరిగిందంటే మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఏదో చిన్న పిల్లలు తప్ప మనమంతా కూడా బతికిన ఎన్ని రోజులు బతుకుతామా చెప్పండి నేను నాకు డెబ్బై అనుకోండి ఇంకొక డెబ్బై బతుకుతానా వన్ అవకాశం ఉంది అరవై ఉండేవాళ్ళు అనుకోండి నూట బతుకుతారా యాభై ఉండేవాళ్ళు వంద బతికే వాళ్ళు పరిస్థితి అది కాలహక్కి రెడతీ కాబట్టి కాలమేమో తిరిగిపోతూ ఉంది మన ఆయువేమో గతించిపోతూ ఉంది కాబట్టి జీవితంలో జీవితమే ఒక ఆట వస్తువుగా మారిపోయింది కాలానికి ఈ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే మనము ఇచ్చింది పరసేవా కులతయా విధి కాబట్టి అలా చేశాము వివిధ విధి అనేక రకాలైనటువంటి విధులు విధానాలు జీవితంలో ఇతరులకు సేవలు చేయడము ఇంద్రియాలకు సేవలు చేస్తూ వాటిని సంతృప్తిపరుస్తూ బతకడం ఇవంతా కూడా చేశాము ఈరోజు ఈ విధంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి అది నా కర్మ కారణం ముక్తే హే మోక్షం కావాలి ముక్తి ముక్తేహే కర్మ కారణం ఉన్నా నువ్వు ఏ కర్మ చేసినా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం లేదు నా అగ్ని తాపస్య భేషజం నా అగ్ని తాపస్య భేషజం తాపస్య భేషజం అంటే మందు అంటే నిప్పును ఆర్పడానికి అగ్నిని ఆర్పడానికి నా హి భేషజం దాంట్లో మళ్ళీ నిప్పు తీసుకొచ్చి పోస్తే దీనివల్ల అది ఆరేటువంటిది లేదు మంటలు లేస్తూ ఉండే భయంకరమైనటువంటి మంటలు లేస్తూ ఉంటే దాంట్లో అగ్ని తీసుకొచ్చి పోసి అది ఆరిపోవాలనే ప్రయత్నం చేస్తే నీళ్లు పోస్తే ఆరుతుంది కానీ అగ్నిని తీసుకొచ్చి పోస్తే ఆరేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ముక్తిని నువ్వు పొందాలనుకుంటే ఇంతవరకు కర్మలు చేయడం వల్లనే విధి అది అక్కడ సేవాకులత గతంలో చేసినటువంటి కర్మలన్నీ ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించే ఉద్ధరించలేదు గనక ఇప్పుడు మళ్ళీ కొత్త కర్మాలు చేసినా కూడాను వాటి వల్ల ఉద్ధరింపబడేటువంటి అవకాశం లేనేలేదు కాబట్టి వస్తువులు సుఖహేతువులు కావు నెంబర్ వన్ ఫస్ట్ నిర్ణయం చేయాలి మనం పడిన బాధలంతా ఇక్కడ కేవలం వస్తు సముదాయాన్ని చేసుకోవడం కోసమే వీటి వల్ల వచ్చేటువంటి అవకాశం లేదు ఈ మధ్యలో ఏమైపోతుంది బరతుకు ఖర్చు అయిపోతూ ఉంది అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి మనకు ఎంత అయితే ఇచ్చాడో అదే ఖర్చు అయిపోతూ ఉంది ఇంత డబ్బుని పెట్టుకుంటాం ఆ డబ్బు తీసుకొని ఏ కొడైకనాలో ఊటీనో పోతాం అనుకోండి వేసవికాలంలో కాబట్టి కొన్ని రోజులు అక్కడ ఉంటాం కానీ మన డబ్బు అయిపోతూ ఉంది ఆ పరిస్థితిలో ఏం చేస్తాం చూసుకొని టికెట్కి ఎంత సరిపోద్దు తిరుగు ప్రయాణం పెట్టుకుంటాం ఎందుకని ఇంక ఉంటే లాభం లేదు మన దగ్గర డబ్బు లేదు కనుక కాబట్టి వయస్సు ఎప్పుడైతే తగ్గిపోతా ఉందో ఇంకా ఎంతో కాలం మనం ఈ ప్రపంచంలో ఉండేటువంటి అవకాశం లేదు గనక చూసినవే చూడాలి తినవే తినాలి అనుభవించినవే అనుభవించాలి చూడని వాటిని ఇంక చూడబోయేది లేదు తినన వాటినిగా తినబోయేది లేదు అంత చరివిత చర్వణంగా జీవితం నడిచిపోయింది కాబట్టి ఇప్పటికైనా సరే మనం ఒక్కసారి బ్యాక్ కావాలి కాబట్టి ఇంతకాలం ఉన్నాం ఈ ప్రదేశాలన్నీ చూసాం ఉన్నటువంటి డబ్బు అయిపోయింది మన ఆయుష్ ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చాడో అది కాస్త ఖాళీ అయిపోతా ఉంది ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి ఆడిపోయినటువంటి వాడు మళ్ళీ తిరుగు ఎట్లాగైతే ఇంటికి చేరాలనుకుంటాడో మనకు ఇళ్ళు పరంధామం నిజపదధామం కాబట్టి మన ఇళ్ళు ఏది అంటే భగవంతుని యొక్క పాదారం గనక అక్కడికి చేరడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ ఏంటంటే మనకు శ్లోకంలో పంచాశిహి అమ్మ ఎనభై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇది తమాషా కాబట్టి ఇప్పుడు దేనికోసం చేయాలి ఇప్పుడు ఆయన అడిగేది ఏంటి ఇదానీ ఇది తమాషా కదా జాగ్రత్తగా చూడాలి ఆ ప్రతిదాన్ని అపి ఇప్పుడు కూడా ఇదానీ అపి ఇప్పుడు కూడా మాత నువ్వు గనక కృప చూడకపోతే కృప ఏది నా భవితా చేత్ ఇప్పుడు కూడా కృప చూడకపోతే నిరాళంబ దిక్కులేని వాడిని నేనేం కావాలంటున్నాడు అర్థమస్టర్ చూడండి ఇప్పుడు కూడా నువ్వు దయ్య చూపకపోతే అంటే ఆచార్యుల వారి యొక్క రచన ఎట్లుంటుంది అంటే వైభవం ఇప్పుడు అది మామూలుగా అర్థమవుతుంది కదా మీకు ఈ ఉద్దేశంతో రాసి ఉంటాడని నేను అనుకోవడం ఆయన హృదయం అది ఇప్పుడు కూడా నువ్వు దయ చూపకపోతే నేనేం కావాలి దిక్కులేని వాడిని అంటున్నాడు ఏం కావాలా ఇప్పుడు నీకెంత కృపా అదుగో నా భవిత చేతి ఇప్పుడు కూడా నువ్వు కృప చూడకపోతే ఇదానీ అపి ఇప్పుడు కూడా నువ్వు కృప చూడకపోతే సరే నాయన అట్లుండు ఇప్పుడు నీకేం కావాలి కృప కావాలి అంతేనా ఆ ఒక్క పదాన్ని ఆలోచిస్తాం ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి నా దయ కావాలి దయ అంటే ఏంటి మీకే తెలుసు ఆది శంకరాచార్య తెలియదని నేను అనుకుంటానాయనా కదా అదోకి కర్మఫలమే కదా దయ అంటే కర్మఫలమే కదా నువ్వు చేసుకున్నటువంటి కర్మకి ఫలితం రావడం అంటే అలౌకికం లౌకికమైనటువంటివి కాకుండా భగవత్ సంబంధమైనటువంటి ధ్యానము జపము పూజ సంకీర్తనం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అలౌకికం లౌకికం కానటువంటివి అవి చేసినప్పుడు దానివల్ల దానికి ఏం ఫలం లౌకిక కర్మ కాదు కాబట్టి లౌకిక ఫలితం లేదు ఇంకేమిటి దాని ఫలితం దయా ఇది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి దయని కురిపించమని నువ్వు అడుగుతున్నావు నన్ను నేను రెడీగా ఉన్నా కాబట్టి దయ ఎట్ల ఇవ్వాలా నువ్వు అలౌకిక కర్మలు చేస్తే ఇవ్వాలా ఇదానీ అపి ఇప్పుడు కూడా ఏరా ఇంతకాలం పరసేవాకులతయా దేవాహ పరిత్యక్త ఇంతకాలం చేయకుండా ఉన్నానని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా పరసేవాకులతయా విధి ఇతరులకు సేవ చేయడంలోని నా జీవితం అయిపోయిందని చెప్తున్నావు కదా అదే ఆన్సర్ అర్థం అవుతుంది మీకు అమ్మవారు మాట్లాడితే ఏమంటుందంటే ఎవరే ఇంతకాలం వేస్ట్ చేసుకున్నావు ఇదా నే ఇప్పుడు కూడా నువ్వు చేయకపోతే నేను సిద్ధంగా ఉన్నాను అన్న అర్థం చేసుకో నేను సిద్ధంగా ఉన్నాను నీ పేద నీ మీద దయా వర్షం కురిపెచ్చడానికి నాకు ఆధారం లేదు నాకు దాహంగా ఉందని వస్తే ఇంట్లో కనుక మంచినీళ్ళు ఉంటే నీకు ఒక గ్లాస్ ఇస్తాను ఆ మంచినీళ్ళు ఎవరు రెడీ చేసి పెట్టాలంటే నువ్వే రెడీ చేసి పెట్టాలా నువ్వు గనక భక్తి కార్యాలు చేస్తే భక్తి సాధనలు చేస్తే అది అలౌకిక కర్మ గనక దాని యొక్క ఫలం దయ గనక నువ్వు ఎంత అడిగితే అంత నేను కురిపిస్తా బకెట్లతో బక్కెట్లతో అసలు ఏమి లేదుగా సార్ ఇటు తిరిగి చూస్తే నువ్వు అడగగానే నేను తిరిగి చూస్తే అయ్యో నా బిడ్డ అడుగుతూ ఉన్నాడే వీడి కృప కావాలనే దయ కావాలనే ఏదే ఆయన చూస్తే ఏమి లేదు సార్ ఎంటీ వేసాలు ఎందుకని తవరు చేసింది ఏమీ లేదు రేపు ఇచ్చోడా ఇదానీ అపి ఇంతకాలం చూసారా అది అందటి శంకర ఇప్పుడు అమ్మని అడిగినట్టు అది లేలే ఆమె తిరుగు మనని ప్రశ్నించట్లేదా మీకు ఇప్పుడు ఇంతకాలం చేయలేదు ఎప్పుడు జపం చేయలేదు ఎప్పుడు ధ్యానం చేయలేదు ఎప్పుడు సద్గ్రంథ పఠనం చేయలేదు ఎప్పుడు ఆలయాలు సందర్శించలేదు తీర్థక్షేత్రాలకు పోలేదు ఏది ఆ అలౌకికమైనటువంటి కర్మ నువ్వు ఎప్పుడూ చేయలేదు చేయని దానివల్ల ఇప్పుడు నేను నీ మీద దయను కురిపించాలంటే కూడా నాకేం అవకాశం కనపడడం లేదు లేదు డిపాజిట్ లేదు సార్ లోపల డిపాజిట్ బ్యాంకులో లేదు ఉంటే నువ్వు ఎంతనా చేసుకుంటూ గానీ కానీ ఏ రోజు కూడా నువ్వు డిపాజిట్ చేయలే ఇప్పుడు వచ్చి విత్డ్రా చేస్తానంటావు ఎట్లా కుదరుతుంది ఇదానే అటే శంకరా ఇదానీ అప్పి ఎరా ఎనభై దాటిందని నువ్వే చెప్తున్నావు కదా కనీసం ఇప్పుడైనా కూడాను నేను అవన్నీ చేశాను అవి చేయలేకపోతున్నాను అప్పుడు ఇంద్రియాలతో ఇవన్నీ అనుభవించాను ఇప్పుడు అనుభవించలేకపోతున్నాను ఇదే కర్మ ఇదే దిక్కుమాల్య వ్యవహారం ఒకవైపు దిక్కులేని వాడిని నేను చెప్తా ఉన్నాడు నిరాళంబహా చేసే వ్యవహారం అంతా దిక్కుమని వ్యవహారం కాబట్టి ఇదానీ ఇప్పుడైనా సరే చేయవలసినటువంటి సాధనలు చే కమా డూఇట్ భగవన్నామని తీసుకో ఎందుకని పంచాశీతే అధికం ఎనభై దాటిపోయింది కనుక ఇక నువ్వు చేయగలిగేది ఏమీ లేదు ఎందుకని తిరగాలన్నా కూడా తిరగలేవు సార్ ఒకవేళ తిరిగి సంపాదించినా కూడా వేస్ట్ అది గుర్తించాలి ఇంతకాలం ఏదైతే నేను సంపాదించానో దానివల్ల నాకు ఉపయోగం లేకుండా పోతుంది ఇప్పుడు ఆచార్యు వారు చెప్తే చాలా దూరం ఆలోచించాలి మీరు ఏమనుకోవద్దు ఇప్పుడు మనమైనా సరే ఈరోజు ఈ సత్యాన్ని గనక గుర్తించకపోతే ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో దీంట్లో ప్రార్థన చేసేవాడు రేపు మనం అదే అంటే ఆచార్యుల వారి టైంలో ఇది పంచాశీతే రధికం ఎనభై ఐదు ఇప్పుడు ఎనభై ఐదు ఇప్పుడు ఎనభై కూడా మాట్లాడతాడు వాడు నారాయణ కాబట్టి ఇప్పుడు మనం ఆ పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఇక కూర్చొని చేసేదంటూ ఏమీ లేదు అందువల్ల పరిత్యక్త విడిచిపెట్టేశాను అవన్నీ కూడాను కానీ అంటే నువ్వు అది విడిచిపెడితే లాభం లేదు ఏది ఏవైతే చేసావో అవి నిరుపయోగం అని ఈరోజు తెలుస్తూ ఉన్నాయి నీకు ఎందుకని నిష్ప్రయోజనంగా కనపడుతూ ఉన్నాయి కనుక వాటి ఫలితం నీకు ప్రత్యక్షంగా అందడం లేదు కాబట్టి కానీ అది చెబితే లాభం లేదు నువ్వు ఏమి గతంలో చేసావో వాటిని వదిలేసి వాటిని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇదానీ అదే చేస్తున్నావు వాటిని చింతిస్తూ వాటిని గురించి ఆలోచిస్తూ కాదు నాయన అవి కాదు నువ్వు కొత్త మార్గానికి రావాలి ఇప్పుడు భగవద్భజన చేయాలి భగవన్నామ సంకీర్తనం చేయాలి జపం చేయాలి ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి మనసులో స్మరణ నడుస్తూ ఉండాలి పరమేశ్వరుని గురించినటువంటి స్మరణ నడుస్తూ ఉండాలి ఇది నడవడం లేదు ఎందుకని తెలుసా నీకు అలవాటలేదు లేదు నువ్వు గతంలో ఇది చేసిన కాదు చేసిన తర్వాత నీకు ఆ రుచి తెలిసి వస్తుంది ఆ తర్వాత నువ్వు దాన్ని విడిచిపెట్టలేవు నీకు ఏ అదే గుర్తించడం అనేది ఉంది మైత్రేయ గుర్తించింది కదా ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయిని పిలిచి ఓ మైత్రేయి ఆయనకిద్దరు భార్యలు మైత్రేయి కాత్యాయని కాబట్టి నువ్వు వెళ్ళి కాత్యాయని కూడా తీసుకుని రా నాకు వైరాగ్యం ఎక్కువైపోయింది శృతి మందిరంలో విని కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నా నేను సాధన చేసుకుంటా ఉన్నటువంటి ఆస్తి ఏదో అది ఏదన్నా కానీ అది కుటీరంగాని కౌపీనం కానీ మీ ఇద్దరికి సమానంగా పంచేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు అంటే ఆవిడన్నది అంటే మమ్మల్ని వదిలేసి వెళ్తారా అని అదే కదా నేను చెప్తున్నానని అంటే మా మీద నీకు ప్రేమ లేదా అని అవి ఎంత చింతకాయలు వద్దు ఇప్పుడు అవన్నీ మాట్లాడేసాను కదా ఇప్పుడు అదే కదా దేవాహపరిత్యక్త ఒకప్పుడు ఏవైతే మాట్లాడానో ఇప్పుడు అవి జ్ఞాపకం వస్తేనే మనసు అంతా బాధగా ఉంటుంది కాబట్టి అవన్నీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడలేను నేను వెళ్ళిపోవాలనుకున్నా ఇది తథ్యం మీ ఇద్దరికి ఇచ్చిపోతాను అన్నది ఎందుకని ఏదో నాకున్న ఆస్తి భర్తగా నాకు ఏదో ఆస్తి ఉందో అది మీకు ఇచ్చేయాలనుకున్నాను కనుక ఇద్దరికి సమానంగా పనిచేసి నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను నాకేం అవసరం లేదు ఇట్లాగే పోతాను అన్నాడు అప్పుడు ఆమెడు అన్నది నాదిర్ నాంతో నా మధ్యం వాద్యే చూడండి మైత్రి ఎంత నాలెడ్జ్ నాదిహి నా అదిహి ఆదిలేనిటువంటి నాదిర్నంతో అంతః నా అంత మద్యం నద్యం వా కాబట్టి ఆది మధ్యాంతాలు లేనిటువంటి ఏది విత్ నువ్వు వివ్వబోయేటువంటిది ఎత్త విద్య ఎస్య విత్తస్య న విద్యత అది అడ ఏ విత్తమైతే దానికి ఆది అంతము మధ్యము అనేటువంటిది లేదు అటువంటి విత్తం ఇవి అటువంటి డబ్బు ఇవ్వు నాకు నాకు డబ్బు కావాల్సిందే కానీ ఆ డబ్బు ఎట్లాంటిది ఉండాలి ఆ ధనము ఆది మధ్యాంతాలు లేనిదై ఉండాలి ఆది ఉండకూడదు అంతెం ఉండకూడదు మధ్యం ఉండకూడదు కానీ డబ్బు ఎట్లాంటిదో తెలుసా దానికి ఆది ఉంటుంది మధ్య ఉంటుంది అంత్యం ఉంటుంది ఆది ఏంటి ఆదేంటి ముప్పై ఏడో తేదీ ఆది పే డే పదహైదో తేదీ మధ్యం మళ్ళీ ఇరవై ముప్పై తారీఖుకి అంతం మళ్ళీ ముప్పై ఆది కాబట్టి మన దగ్గర ఉండేటువంటి డబ్బు ఏదైతే ఉందో దీనికి ఆది ఆది మధ్యాంతాలు ఉన్నాయి ఒకరి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చింది ఆది మన దగ్గర కొంతసేపు ఉంది మధ్యము తర్వాత ఏం చేస్తాం కందిపప్పు కొనుక్కోవాలా ఇది పోయే వాడికి ఇస్తాం అయిపోలే ఏదైనా అంతేనాయన అర్థమవుతుంది అది వచ్చినట్టే ఉంటుంది ఉన్నట్టే ఉంటుంది పోయినట్టే ఉంటుంది విచిత్రం ధనం విషయం ఇటువంటిది ఆది మధ్యాంతాలు తెలియనటువంటి ధనం ఏదో అది నాకు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా అది కూడా ఎట్లా ఉండాలి భోగే నచ భోగే అంటే అనుభవించిన తర్వాత నక్షయం యాతి భోగే నక్షయం యాతి భోగే దాన్ని అనుభవించిన తర్వాత నక్షయం యాంతి యాతి అది నశించకుండా ఉండాలి అట్లుంటుందా ఇప్పుడు మనకు కదా నేను ఇప్పుడు పది రూపాయలు జేబులో వేసుకొని లేదా ఇరవై రూపాయలు జేబులో వేసుకొని టిఫిన్ చేయడానికి పోయాడు అనుకోండి రెస్టారెంట్లోకి ఇరవై రూపాయలు తినేసాడు అనుకోండి కాఫీతో సహా ఆ తర్వాత ఇరవై రూపాయలు ఇచ్చేసి వస్తే ఏముంటుంది భోగే క్షయం వ్యాతి ఆమె అడిగేది ఏంటంటే భోగే నయం వ్యాతి అనుభవించిన తర్వాత ఏదైతే నశించకుండా ఉంటుందో అయ్యా తదేవ తత్వ దాన్నే తదేవ వసు అటువంటి ధనాన్ని నాకు ఇస్తావా అని అడిగింది ఆయన అన్నాడు దానికే కదా నేను తపస్ చేసుకోవడానికి పోయేది ఎందుకంటే అది నా దగ్గరే ఉంటే అక్షయధనం కదది క్షయం కానిటువంటిది అక్షయం అక్షయం ఏంటి ఏది అక్షయం అది అక్షరం క్షరం నవిద్యత్య కాబట్టి అది నశించేటువంటిది కాదు అటువంటిది నాకే లభ్యమై ఉంటే నేను మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఓ మైత్రేయి నేను దానికోసమే పోతూ ఉన్నా అయితే దానికోసం మీరు పోయేటప్పుడు ఇవన్నీ మాకెందుకు వీటి అవసరం మాకి ఎందుకంటే గుర్తించింది కాబట్టి ఏవైతే ఒకప్పుడు మన హృదయాల్ని కదిలించాయో మనకు మనోరంజకంగా అనిపించాయో వేటిని చూడగానే బ్రహ్మాండంగా ఆనందంగా మనసు ఉండేదో ఇప్పుడు ఉద్యోగంలో కొత్తగా చేరుతాడనుకోండి ఇరవై సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వయసులో ఆ ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు ఉంటుంది వాడికి రియల్ ఇచ్చేది అక్కడ ఎంతో గాని అది వేరే విషయం ఫస్ట్ శాలరీ చూశాడంటే అది కోట్లు లాగా కనపడుతుంది ఆ టైంలో ఆయనే కోటేశ్వరుడు అయిపోతాడు మూడు రోజులకు మళ్ళీ పైసా ఉండదు అదే ధనం అంటేనే అది ఎందుకంటే క్షయం అయిపోతూ ఉంటుంది కనుక కాబట్టి ఆ క్షయం కానిటువంటి ధనం ఏదో అది అక్షయం అక్షరం క్షరం కానిటువంటిది అది ఎవరు అక్షయం ఇప్పుడు అది ఉంది అనుకున్నా చాలా దాని పోతల్లో మీరు దారి దానికి ఏమని పెట్టున్నాం పేరు చదవరా అది కూడా ఏం తినేదేనా చదవరా అక్షయం అని అక్షయం ఎందుకంటే మనం కూడా అంటే అక్షయెవరు లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అమ్మ ఎంతమంది మా ఆశ్రమానికి వచ్చిన లేదు అనకుండా వాళ్ళు తినిపోవాల ఇది మా వల్ల కాదు మా దగ్గర ఉంది ఇది క్షయం కానీ నీ కృప ఉంటే మాత్రం అక్షయం కాబట్టి నువ్వు అక్షయ లక్ష్మివి గనుక నువ్వు ఉండు ఇక్కడ అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టావు అక్షయం అనేటువంటిది కాబట్టి అలా నశించకుండా ఉండేటువంటి ధనం ఏదో అది నాకు ఇవ్వవయ్యా ఇది నాకెందుకు అని అని చెప్పింది మైత్రే ఎందుకంటే ఈ ధనం ఎట్లా నిరర్ధకమో అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం ఏమంత అద్భుతమైన సత్యాలు ఇది అర్థం అనర్థం ఆ డబ్బు ఏదైతే అనుకుంటూ ఉన్నావో ఇది అర్థవంతమైతే కాదు శ్రమించి పొందదగింది కాదు అర్థం అనర్థం భావయ నిత్యం నిత్యం భావయ ప్రతి క్షణం కూడాను దీన్ని మనసులో పెట్టుకో ఎందుకని ఈ ప్రపంచంలో మనం ఏది సాధించినా అది అర్థమే లేదా కామం కామాన్ని తీసుకోవడానికి అర్థం అది కే అర్థకామాలంటే కామం మన మనసులో పుట్టేటువంటి కోరిక దాన్ని తీర్చుకోవడానికి అర్థం అవసరం కనుక ఈ అర్ధకామాలే వీటి వల్ల ఏం ఉపయోగం లేదు ఎందుకని దానికన్నా పై మెట్టు ధర్మం వల్ల కూడా ఉపయోగం లేదు వీటితో బోచినప్పుడు ధర్మం గొప్పది కానీ ధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం వస్తుంది పుణ్యం ఆచరిస్తే స్వర్గం వస్తుంది స్వర్గం మళ్ళీ పుణ్యం అయిపోయిన తర్వాత క్షీణేపుణ్యం మర్త్యలోకం విశాంతి కాబట్టి మనకు కావాల్సింది మోక్షం మోక్షం కావాలి ఏది తెలుసుకుంటే రెండవది తెలియాల్సిన అవసరం లేదు ఏది పొందిన తర్వాత మళ్ళీ జీవితంలో దుఃఖం అంటూ ఉండేందుకు అవకాశం లేదు మళ్ళీ ఈ జననమరణ చక్రంలో పడి పరిభ్రమించాల్సినటువంటి అవసరం లేదో అటువంటిది మనం తెలుసుకోవాలి అది కాబట్టి తదేవ వసుధీయతాం అటువంటి వస్తువు దగ్గర ఉంటే మాకు ఇమ్మని అడిగింది తల్లి ఇంకేమీ లేదు కనుక అమ్మ కృప ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు పరిత్యక్త అది విషయం ఇవన్నీ వదిలేశాడు ఇప్పుడు కావాల్సిందేంటి అమ్మ యొక్క దయ కావాలి కాబట్టి అమ్మను ప్రార్థించడం అది కూడా అలౌకికర్మే కాదనడం లేదు కానీ నేను దీనిని నేను ఇవి వదిలేశాను అవి వదిలేశాను కాదు ఇక నేను చేయదగింది అమ్మ యొక్క సేవ నేను అలౌకికమైనటువంటి కర్మలో ఉండాలి ఎందుకని అమ్మ దయ గురిపిస్తుంది ఆ దయ విఘ్నాలని తొలగిస్తుంది ఏమిటా విఘ్నాలు అవరోధాలు ఏమిటా అవరోధాలు ప్రతిబంధకాలు ఏమిటా ప్రతిబంధకాలు నువ్వు పోయేటువంటి మార్గంలో మధ్యలో ఎక్కడ ఏ ప్రతిబంధకం ఉండినా అదే విగ్రహం అది శత్రు విగ్రహం ఎప్పుడు కూడా శత్రువు నిన్ను ముందుకు పోనీయకుండా ఆపేటువంటిది కాబట్టి నీకు కావాల్సింది ఏంటి మోక్షానికి పోవాలి సో కాబట్టి మోక్ష మార్గంలో నువ్వు ఉంటే నిన్ను ఆటంక పరిచేది ఎవరో నీకు విఘ్నాన్ని కల్పించేది ఎవరో నీకు ప్రతిబంధకాలు కల్పించేది ఎవరో అవంతా శత్రువులే ఈ శత్రువుల్ని తుదముట్టించాలంటే మన శక్తి సరిపోదు అమ్మ యొక్క అనుగ్రహం కావాలి భగవతి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి అమ్మ యొక్క దయ మన మీద ఎప్పుడైతే పడుతుందో ఆ క్షణాన ఈ శత్రువులంతా కూడా ఏ శత్రువులు వాళ్ళు బాహ్యశత్రువులు కాదు అంతఃత్రువులు కాబట్టి మనలోనే ఉండి కామం క్రోధం ఇవన్నీ కూడా మనలో ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను ఈర్షా ద్వేషాలు రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడాను పోగొడుతుంది కాబట్టి ఇక్కడ ఎనభై ఐదు అయిపోయింది అంటే ఇంకేంటి ఇంకా ఏమీ చేయలేడు తమాషా చూడండి ఎనభై మించింది అంటున్నాడంటే ఆడా ఒకటినైనా అధికం అది ఆడ పంచాశీతేరధికం ఎనభై ఐదు దాటిపోయింది ఇప్పుడు ఎక్కడికి పోతాడు ఆయన ఇప్పుడు ఒకవేళ మనస్ సరోవరం పోవాలనుకున్నాడు అనుకోండి కుదరుతుదా శుభ్రంగా మనసే సరోవరంగా మనసునే మార్చుకొని దాంట్లో స్నానం చేయడం తప్ప మరొక మార్గం ఎందుకని ఇప్పుడు పోలేడు కారణం అంగం గళితం ఫలితం ఉండవు దర్శన విహీనం జాతం తుండం వృద్ధోజాతి ఈ ఇంటిలోనే ఆయన రూమ్లో నుంచి బాత్రూములో పోవాలంటే ఒక పెద్ద ప్రాబ్లం బాత్రూమ్లో నుంచి డైనింగ్ రూమ్లోకి రావాలంటే ప్రాబ్లం ఈ మధ్య ఎక్కడికి పోతాడు అంగం గళితం దేహం సడలిపోయింది ఎన్ని ఆచార్యులు వారు మనకు ఎన్ని నిత్య సత్యాలు చెప్పారు అంగం గళితం దేహం సడలిపోయింది ఫలితం ముండం ముండం తల ఫలితం నెరసిపోయింది తలంతా నిరసిపోయింది దశన విహీనం జాతం తుండం తుండం అంటే నోరు దశన విహీనం దంతాలు లేకుండా పోయింది జాతం అయిపోయింది కాబట్టి దశన విహీనం జాతం తుండం వృద్ధోయాతి వృద్ధాప్యం వచ్చేసింది ఎయిటీ ఫైవ్ గృహిత్వ దండం చేతికి దండం వచ్చింది సార్ ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి కర్ర పట్టుకుంటే కానీ నడిచే అవకాశం లేదు కర్ర లేకుండా నడవడానికి నేను కుర్ర కాదు అది పోయింది ఆ రోజులు పోయినాయి కాబట్టి ఇవన్నీ ఏవి లేకుండా పోయినాయి గనక ఇప్పుడు ఆశా పాశై పాశం ఏదైతే ఉందో ఆశా పాష శతైహి బద్దాహ కాబట్టి ఈ ఆశ అనే ఆశలు అనేటువంటి పాశాలు ఉన్నాయో వీటి చేత బద్దుడైపోయాడు కాబట్టి ఎట్లాగైతే ఒక తాడితో మనిషిని కట్టేస్తే వాడు కదలలేడో కాబట్టి ఈ ఆశా పాశాలంతా కూడా మనిషిని ఆ విధంగా బంధించేసాయి వాటి నుంచి విముక్తిని పొందాలి ఏమిటి ఆ నడిచిన మార్గం కాదు వాటికి విరుద్ధమైనటువంటి మార్గంలో పోవాలి ఇప్పుడు ఎవరికి పైసా ఇవ్వలేదు జీవితంలో అర్థమవుతుంది దానేనా అదానం తరా నాయన దానేనా ఇప్పుడు గతంలో నువ్వేమీ చేయలేదు కదూ నేనేమి చేయలేకపోయానని ఇప్పుడు ఏడిస్తే లాభం లేదు నీకు ఉన్నదేదో నువ్వు చేయగలిగిందేదో ఇప్పుడు దానం చేయి పేదవాళ్ళకి ఏదన్నా ఇవ్వగలవేమో ఇవ్వు నాతో కొంతమంది అంటుంటారు ఇచ్చారు కూడా పూర్వం వచ్చి స్వామీజీ నేను చాలా కష్టం మీద చాలా రోజుల నుంచి మీ దగ్గరకు రావాలనుకుని గురువారం మా అబ్బాయికి ఆఫీస్ ఉంటుంది వీలు కాదు ఎట్లో ఇప్పుడు అతను ఉంటే కానీ నేను నడవలేను అందుకని వచ్చాను స్వామీజీ నేను చిన్నప్పటి నుంచి ఏదో దాచిపెట్టుకున్న పుస్తకాలు ఉన్నాయి అయిపోయింది నా జీవితం ఏ క్షణానైనా నేను రాలిపోవచ్చు వాటికి సార్థక్యం ఎప్పుడు అంటే అవి ఉపయోగించేటువంటి వాళ్ళకి ఇవ్వాలని మీకు ఇస్తాను స్వామీజీ అంటే ఇచ్చి అని అవే ఇప్పుడు మన లైబ్రరీలో ఉండేది చైతన్య లైబ్రరీలో వివేకనగర్లో ఉన్నాయి చూసారా ఆ లైబ్రరీలో కాబట్టి మన గ్రంథాలయంలో ఉండేవంతా కాబట్టి ఆ విధంగా ఇచ్చినటువంటి వాళ్ళు చూసారా అది కూడా దానమే అదానైనా దానైనా అదానం తరా కాబట్టి ఒక దానం చేసి ఇంతవరకు చేయనటువంటిది ఏదో ఇంకా ఒక మంచి మాట మాట్లాడడం కూడా దానమే ఒక మంచి మాట అర్థమవుతుంది కాబట్టి అమ్మ ఇంత ఇచ్చింది మనకు దానేనా అదానం తరా కాబట్టి ఇచ్చిందంతా ఆమె మనం తెచ్చుకోలేదు భగవతిస్తేనే వచ్చింది లక్ష్మీదేవి కదా సమాజ ఏంటంటే పది రూపాయలు ఇస్తే చేతికి ఇట్లంటాడు అంటే ఆ పది రూపాయలు లక్ష్మీదేవి తెలుసు సరేనా ఆమె ఇస్తేనే వచ్చిందని తెలుసు కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనో తెలియదు కాబట్టి దానేన అదానం తర కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇతరులకు మేలు చేస్తూ దానం చేస్తూ ఉండాలి అట్లాగే అట్లాగే అక్రోదేనా క్రోధం తర ఏమి ఎటువంటి వాక్యాలు ఇవి కాబట్టి క్రోధం లేకుండా ప్రశాంతంగా ఉండి క్రోధాన్ని జయించేసేయి అయ్యా ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తాడు నా కోపం వస్తూ ఉంది మీరు క్రోధం వద్దంటే ఎట్లని ఇదిగో చూడు ఆయన ఆ విధంగా ప్రవర్తించడం వెనక నియతి ఉంది అండర్స్టాండ్ ఒక ఆర్డర్ ఉంది అతను జీవితంలో ఈ విధంగా జీవించాడు కనుక ఇప్పుడు మరొక విధంగా జీవించేటువంటి అవకాశం లేదు కాబట్టి నువ్వు అతను ఇంకొక రకంగా జీవించలేకపోతున్నాడని నువ్వు కోపడడం కంటే కూడాను అతను అలా జీవించడం వెనుక ఏ విధమైనటువంటి నియతి ఉందో ఆర్డర్ ఉందో అది నువ్వు అర్థం చేసుకో కాబట్టి కర్మణ తత్ఫలానాంఛ కాబట్టి మనం చేసే కర్మలు కానీ కర్మణ తత్ఫలానాంఛ ఆ కర్మల యొక్క ఫలితాలని కానీ కర్త విధాత నియంత పరమేశ్వరుడు కాబట్టి అవన్నీ కూడా మనకు కర్మల్ని కాని కర్మల నియమిని నిర్ణయించేది తానే ఆయన అనుగ్రహంతోనే కర్మలు జరుగుతూ ఉన్నాయి మనం చేసే కర్మలకు ఫలితాలు కూడా అందుతూ ఉన్నాయి అటువంటి పరమేశ్వరుడిని దృష్టిలో పెట్టుకొని క్రోధం కనుక నీలో ఉంటే ఈ సమయంలో ఉండదగింది అది కాదు గనక ప్రశాంతతని ఏర్పరచుకో అట్లాగే సత్యేనా అనృతం తరా గతంలో అబద్ధాలు చెప్పుంటే కనీసం ఇక నుంచైనా ఏం లేదు నాయన ఒక్క నిమిషంలో అనుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొందరు అబద్ధాలు చెప్పేవాళ్ళు అది ఇంకా ప్రతిదానికి అబద్ధం చెప్పుకుంటూ పోతాడు అబద్ధాలు మానలేడు ఈ క్షణం నుంచి నేను అబద్ధం చెప్పను అనుకుంటే అయిపోతుంది అంతే ఈ క్షణం నుంచి చెప్పదు మరి ప్రాణం పోయేటప్పుడు ఏ ప్రాణం పోయేదేముంటుంది మనకు కానీ ప్రతి చిన్న విషయానికి చెప్పేస్తాం కాబట్టి ఒకవేళ చెప్పకూడదైతే మౌనంగా ఉండడం మంచిదే కానీ అబద్ధాలు చెప్పడం మంచిది కాదు సత్యేనా అనృతం తరా కాబట్టి సత్యంతో ఈ అసత్యాల్ని దాటేసేనాయనా కాబట్టి ధర్మేనా అధర్మం తరా కాబట్టి ధర్మబద్ధంగా జీవించి ప్రపంచంలో ధర్మమేవ జయితే ధర్మమే జయిస్తుంది కనుక ఆ మార్గంలోనే ఉండు ఇవన్నీ కూడా నువ్వు ఆచరించాలి ఆచరిస్తే పరమేశ్వరుడు నిన్ను తరింపజేస్తాడు భగవతి నిన్ను తరింపజేస్తుంది అందుకని విష్ణు సహస్రనామంలో ఉంది ఉత్తరహ అది పేరు ఉత్తరుడు ఉత్తరుడు అంటే ఉత్తరకుమారుడు కాదు ఉత్తరహ అంటే మనల్ని ఉత్తీర్ణం చేసేవాడు అని అర్థం ఉత్తర అంటే జన్మ సంసార బంధనాత్ ఉత్తరతీతి ఉత్తరతీ ఇది ఉత్తర కాబట్టి ఈ జన్మ సంసార బంధాల నుంచి మనను విడిపించేవాడు ఎవరో ఆయన ఉత్తరుడు మనల్ని విడిపించేటువంటి వాడు కాబట్టి మన సాధనలకి మూలభూతం తానై ఉండేడు సిద్ధి సాధన పరమేశ్వరుడు సిద్ధి సాధన కాబట్టి ఆత్మనేటువంటిది సిద్ధించే ఉంది కనుక దాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది తానై ఉండడం చేత సిద్ధి సాధన కాబట్టి సిద్ధి తానే సాధనం తానే కాబట్టి సాధన రూపంలో ఉండేవాడు తానే సిద్ధి రూపంలో ఉండేటువంటి వాడు కూడా తానే కాబట్టి జ్ఞానేవా గమ్యతే కాబట్టి జ్ఞానం వల్లనే పరమేశ్వరుణ్ణి పొందాలి ఆ జ్ఞానం పొందాలంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి పరమేశ్వరుని అనుగ్రహం కలగాలంటే మనం సాధన నిత్యం కూడాను ఆచరిస్తూ పోవాలి అది ఇకే అప్పుడు భగవంతుని వాత్సల్యం మన మీద పడుతుంది అమ్మవారి యొక్క వాత్సల్యం పడుతుంది కాబట్టి భక్తానం స్నేహితి భక్తానం స్నేహితి భక్తవత్సలహ కాబట్టి భక్తవత్సలుడు అని ఎందుకన్నారంటే భక్తులని స్నేహంతో చూసేటువంటి వాడు గనక భక్త వాత్సల్యం అది భగవంతుడికి మన మీద ఉండేటువంటి వాత్సల్యం ఎంత వాత్సల్యం లేకపోతే మనకు సంబంధం లేకుండా మన జీవితంలో ఎంత అమోఘాలు జరిగిపోతున్నాయి ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి గుండె కొట్టుకుంటూ ఉంది మనకు తెలుసా మనం ఏమైనా కొట్టిస్తూ ఉన్నావా కీ ఇచ్చినట్టుగా గుండెకి ఏమన్నా మనం కీ ఇస్తూ ఉన్నామా దాని అంతటదే కొడుతూ ఉంది కదా ఎంత నర్సింగ్ ఎంత కేరింగ్ ఎంత ఎంత చిన్న విషయం అది ఎవరి యొక్క అగ్ని చేత ఎవరి ప్రవేశం వల్ల ఎవరి ప్రభావం వల్ల అట్లా గుండె కొట్టుకుంటుంది నాకు నాలో రక్తం ప్రసరిస్తూ ఉంది అక్కడ నన్ను ఎవరు వాత్సల్యంతో చూసేది తల్లి వాత్సల్యంతో చూస్తూ ఉంది పాలిస్తుంది తల్లిచ్చినటువంటి పాలు ఆ చిన్న బిడ్డకి లోపల ఎట్లా జీర్ణం కావాలి కాబట్టి తల్లి యొక్క కుచముల ఎందు స్థనములయందు ఎంత ప్రేమతో ఆ క్షీరాన్ని నింపాడు అది క్షీరమాది చెప్పండి ప్రేమామృతం బిడ్డ బతకడానికి ఆధారమైంది ఆ చిన్నతనంలో కాబట్టి అవసరమని అమృతాన్ని తీసుకొచ్చి ఆ తల్లి యొక్క పాలెండలో పెట్టినటువంటి వాడు తీర బిడ్డ తాగితే లోపల చేసే చేరి దాన్ని జీర్ణింపజేసేటువంటి వాడు రక్తంగా మార్చేటువంటి వాడు వివిధ అంగాలకి అవయవాలకి అందించేటువంటి వాడు కాబట్టి ఇటు చూస్తే మనం ఆధ్యాత్మ స్థాయిలో చూస్తే అంటే మన దేహస్థాయిలో చూస్తే అనుక్షణం కూడా వాత్సల్యమే అట్లాగే ఆదిభౌతికంగా చూసామనుకోండి పాహ్యంలో ప్రపంచంలో కూడా అదే కదా ఇప్పుడు చూడండి చెట్లున్నాయి అవి ఆక్సిజన్ ఇవ్వకపోతే కష్టం వాటి నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది ప్రాణవాయువు వస్తుంది అట్లాగే మనం బొగ్గు పులుసు వాయువుని వదులుతున్నాం కార్బన్ డై ఆక్సైడ్ని ఇవి అవి చెట్లు పీల్చుకుంటూ ఉన్నాయి అది దానికి ప్రాణవాయువు ఏది ఈ బొగ్గు పులుసు వాయువే ప్రాణవాయువు కాబట్టి ఒకదానికి ఎంత ఇంటర్ లింక్ ఉందో చోట సూర్యుడి నుంచి వెలుతురు వస్తుంది వేడి వస్తుంది దానివల్ల మనం బ్రతుకుతూ ఉన్నాం లేకపోతే బ్రతికేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఆ సూర్యునిలో వేడిని తీసుకొచ్చి పెట్టింది ఎవరు సూర్యమండలాంతర్వర్తి పరమేశ్వరుడు భగవతి ఆమె అక్కడ ఉండేది అక్కడ ఉండడం వల్ల మీకు బొన్న కూడా చెప్పాను కదా నేను అక్కడ కోటి దీపోత్సవంలో కాబట్టి సౌరమండల మధ్యస్థం సాంబం సంసారపేజం కాబట్టి ఈ సంసారం అనేదానికి మందు సూర్యమండల మధ్యస్థం అక్కడ సూర్యమండలంలో ఉండేటువంటి ఉమామహేశ్వరులే అంటే అటు నిమిత్త కారణం ఇటు ఉపాదాన కారణం ఉమామహేశ్వరులు కాబట్టి అక్కడుండం వల్ల అటు ఆది భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ఈ రెంటికి సంబంధం పెట్టి ఇంత జ్ఞానాన్ని మనకు అందించేటువంటి పరమేశ్వరులో ఉండేదంతా కురుపై కదా నాయన నిరాళంబూడి లాస్ట్ చివర నిరాళంబ అమ్మ నేను ఏ ఆధారం లేనటువంటి వాడిని అంటే ఏ దిక్కు లేనటువంటి వాడిని ఇంతవరకు పాడు చేసుకున్నా ఇప్పుడు నువ్వే నన్ను చూడాలి అంతకన్నా మరొక మార్గం లేదు ఎందుకంటే అనేక మంది కలిస్తే కుటుంబం ఆయన అవునా అనేక అవయవాలు కలిస్తే దేహం కాబట్టి కుటుంబము అన్నాం అనుకోండి ఫ్యామిలీ కాకపోతే కుటుంబం అంటే ఒక్కడుంటాడు ఒక్కడుంటే కుటుంబం అనడానికి అవకాశం లేనేలేదు ఇక దానికి వేరే పేరు ఇప్పుడు నాకు కుటుంబం ఎవడంటాడు ఆశ్రమం కుటుంబం అనడానికి లేదు కుటుంబం అంటే చాలా మంది ఉండాలి తండ్రి తల్లి అన్న చెల్లెలు అక్క తమ్ముడు అవ్వ తాత ఏమో ఉంటారు ఇట్లా చాలామంది కలిస్తే కుటుంబం అట్లాగే దేహం అన్నామనుకోండి అనేకమైనటువంటి అవయవాలు కలవాలి అప్పుడేది దేహం అవుతుంది ఏది దేహం అన్నీ ఉండాలా కాబట్టి మొండె ఉండాలా కాళ్ళు ఉండాలా చేతులు ఉండాలా మెడలుండాలా తల ఉండాలా అందులో బ్రెయిన్ లేకపోయినా నేను చెప్పేది ఇన్ని ఇన్ని అవయవాలు ఉంటేనే దేహం అర్థమవుతుంది కాబట్టి కుటుంబంలో ఎందరో ఉండాలని తెలుసు ఎప్పుడు ఎవరు ఏమవుతారో తెలియదు దట్ ఈస్ ఫ్యాక్ట్ దేహంలో అవయవాలు ఉన్నాయని తెలుసు ఎప్పుడు ఏవి పోతాయో తెలియదు అది అది కుటుంబం ఇది దేహం కాబట్టి అన్ని అవయవాలు కలిస్తే దేహం కానీ ఏ అవయవం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు అట్లాగే ఎందరో కలిస్తే కుటుంబం ఎవరెవరు ఎప్పుడు పోతారో తెలియదు కాబట్టి మనం ఒక దశలో విచిత్రం ఒక తొమ్మిది మంది ఉంటారు ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎంతమంది ఉండరా అంటే ఏడు మంది అంటే మళ్ళీ కలిసేవాళ్ళు కలుస్తూ ఉంటారు పోయేవాళ్ళు పోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు దూరం అవుతారో మనకు మనకు వాళ్ళ మీద ఎంత ప్రేమన్నా ఉండని మనం ఊహించలేము అట్లాగే దేహంలో కూడాను ఏవేవి దూరం అవుతాయో చెప్పలేవు పడతాడు పడగానే ఓ పన్ను లూజ్ అవుతుంది డెంటిస్ట్ దగ్గర పడితే ఆయన ఇప్పుడు దీనికి ఇది వేరే రకంగా అయిందండి తీసేయాలంతకన్నా మార్గం లేదు పీకుతాను అని ఇంకేం చేస్తాడు పీకండి సార్ తప్పించుకునేది ఎవరి ఒక డాక్టర్ దగ్గర పోయి సార్ ఈ పన్ను లూజ్ అయిపోయింది బాగా కదులుతూ ఉంది తినలేకపోతున్నాను దీన్ని తీసేస్తాను అంటే అట్లాగేనాయ్యా రెండు వందల రూపాయలు అంటుంది ఏంటి సార్ ఇంతకుముందు ఒకసారి ఇట్లాగే పీకించుకున్నాను ఒక చోట ఆయన యాభై తీసుకున్నాడే మీరు రెండు వందలు అడుగుతున్నారేంటి అని అంటే అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడట ఆయనది వేరు నాది వేరు ఎవరు ఆయన ఫలానాయనంటే ఆహా ఎంతసేపట్లో పీకాడని పది నిమిషాల్లో పీకాడని నేను అట్లా కాదు గంట పీకుతాను ఇంక వాడంత బాధపడాల రోగి అర్థమవుతుందే కాబట్టి దంతాలు ఉంటాయి ఎప్పుడు పోతాయో తెలియదు కళ్ళు పోయేది ఎవరికినాయినా ఉన్న వాళ్ళకే కదా లేని వాడికి పోయేది ఏమింటది పుట్టుగుడ్డి ఉంటాడు వాడికి ఏం పోతుంది కాబట్టి కళ్ళు ఉంటాయి ఒక దశలో కనపడకుండా పోతా ఉంటాయి అందుకనే భగవంతుడు ముందుగానే ఓ సిగ్నల్ ఇస్తాడు ముందుగా కాషన్ యాభై అరవై వచ్చింది అనుకోండి కొందరు నలభై కొందరు ముప్పై ఏడు ఇట్లా కొద్దిగా అది అదేంటది సిగ్నల్ అది ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు సిగ్నల్ వేస్తూ ఉంటాడో ట్రైన్ వస్తూ ఉందని అట్లాగే ఇది కూడా ఏముండే గతంలో భవిష్యత్తులో ఇవన్నీ పోతాయని చెప్పడానికి ముందు ఆ విధంగా ధరస్తుంది కళ్ళు కనపడకుండా పోతాయని ఎంతోమంది చూస్తున్నాం మనం మన ఇంట్లోనే చూస్తున్నాం ముసలి వాళ్ళు కళ్ళు కనపడడం లేదు కాబట్టి కళ్ళు ఉంటాయి ఎప్పుడు పోతాయో తెలియదు పళ్ళు ఉంటాయి ఎప్పుడు పోతాయో తెలియదు గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఇవన్నీ ఉన్నాయి ఉన్నవన్నీ కూడా ఎప్పుడు పోతాయి మనం ఊహించలేము కాబట్టి చర్మం ఉంది ముడతలు పడతా ఉంటుంది ముడతలు పడకుండా పోదు దానికి రకరకాలైన క్రీములు రాసి డబ్బు పోగొట్టుకోవడం తప్ప నా మాట విని ఎవరు రాయిబాకండి ముసలాళ్ళు ఎందుకంటే మనం ఇప్పుడు ముసలాళ్ళు లూజ్ అవుతుంది అనుకోండి అంటే నేను కూడా ముసలా ఇంకా ఇంకా లూజ్ కాల మా అది టైట్ అంత తేలిగ్గా లూజ్ కాదు ఒకవేళ లూజ్ అయింది ఏముంది మనకు ముసలితనం వాళ్ళు ఏం పొద్దుపోదు ఊరికి దాన్ని ఆడించుకుంటా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా ఉపా ఏమో నేను అట్లాగే అనుకుంటున్నా రేపు లూజ్ అయినా దాంతో ఆడుకుంటుంటే పోయిండేది ఇంతకుముందు పిల్లవాడిని ఎత్తుకొని వాచ్ఛ నాయనా బుజ్జే ఇప్పుడు అట్ట కాదు బజ్జే బుజ్జులే బజ్జే ఇది వ్యవహారం కాబట్టి ఉన్నవి దేహంలో అలా పోతూ ఉంటాయి నాయన కానీ ఇళ్లలో ఉన్నవాళ్ళు పోతూ ఉంటారు దేహంలో ఉన్నవి పోతూ ఉంటాయి కాబట్టిక్కడ ఎవరు దిక్కు ఎవరు ఏమిటి అని అంటే అమ్మవారు తప్ప ఇంకెవరు లేదు కాబట్టి నిరాలంబే ఆలంబం లేనటువంటి వాడిని దిక్కు లేనిటువంటి వాడిని నెక్స్ట్ స్వపాక జల్పాకోవతి మధుపాక ఉపమగిరా నిరాంతక रंक विहरती अपर्ने कोटिकनक तवानेशति मनुवर्णे फलमिदं जनह कह जानीते जननी जपनीय జప విధౌ ఇలా అమ్మ దయ కోసం అలౌకికమైనటువంటి కర్మలు చేసిన తర్వాత వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు ఇక్కడ స్వపాక జల్పాక భవతి మధుపాక ఉపమ ఉపమ అంటే పోలిక ఎట్లాగూ మధుపాక అంటే తేనె తేనెపాకం వలె మధుపాక మధు అంటే తేనె మధుపాక ఉపమా దాంతో సరిపడేటువంటి గిరా వాక్ అంటే తేనెలునేటువంటి వాక్కులు కొందరు మాట్లాడుతూ మనం అంటాం అబ్బా ఏం మాట్లాడతాడంటే తీయగా మధురంగా ఉంటుంది అదే ఇది మధుపాక ఉపమా గిరా దాంతో సమానమైనటువంటి వాక్ ఎవరు స్వపాక స్వపాక అంటే కు మాంసం తినేటువంటి వాడు స్వపాక అంటే కుక్కమాంసాన్ని వండుకొని తినేవాడు అని అర్థం స్వపాక జల్పాక భవతి చక్కగా మాట్లాడేవాడు అవుతాడట ఎట్లా ఉంటాయి వాడి మాటలు అంటే మధుపాక ఉపమా కాబట్టి తేనెలురేటువంటి పలుకులు ఏ విధంగా అయితే ఉంటాయో తేనె పలుకులు ఏ విధంగా అయితే ఉంటాయో అట్లా కుక్క మాంసం తినేటువంటి వాడు అంటే అంత అనాచారవంతుడు అంత పాడైనటువంటి నోటిలో నుంచి ఇంత మధువులోలికేటువంటి తీయని మాటలు పలుకగలుగుతాడట అట్లాగే అది ఫస్ట్ లైన్ శ్వాక జల్పాక భవతి మధుపాక ఉపమ గిర అంటే వాక్కు నిరాంతక రంక రంక అంటే ఏమీ లేనివాడు నిర్భాగ్యుడు రంక అంటే నిర్భాగ్యుడు అంటే పైసా లేనిటువంటి వాడు కూడాను కోటి కనహైహి కనహైకి కనకైహి కోటి కనకైహి అంటే కోటి రత్నాలు అవి ఇది బంగారు రత్నాలతో చిరం ఎల్లప్పుడూ నిరాతంక స్టార్టింగ్ నిరాతక నిర్భయుడై విహరతి వాడు చరిస్తూ ఉంటాడు పైసా లేనిటువంటి వాడు కూడాను కోటి కనహ కనకై కాబట్టి కనకం అంటే బంగారం కాబట్టి ఆ బంగారు రత్నాలు కోటి బంగారు రత్నాలతో ఎల్లక చాలి చరం ఎల్లప్పుడూ కూడాను నిర్భయా ఇ భయం లేకుండా నాకు ధనం లేదు నేను ఎట్లా జీవిస్తాననేటువంటి భయం వాడికి లేదు ఎందుకంటే కోటి కనకైహి కాబట్టి కోటి బంగారు రత్నాలతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాడు ఏందా ఎట్లా సాధ్యం కుక్క మాంసం తినేటువంటి వాడు అంత మధురమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంటి తేనెలు కొటువంటి మాటలు కాబట్టి నిర్భాగ్యుడైనటువంటి వాడు అంత భాగ్యవంతుడై చిరకాలం కోటి కనక రత్నాలతో జీవించడం ఏంటి ఏమో అపర్ణే తల్లి అపర్ణాదేవి తవ మనువర్ణే మనోహో వర్ణి మనువర్ణి అంటే అమ్మ నీ పేరులో ఉండేటువంటి వర్ణే వర్ణి అంటే అక్షరాలు ఇప్పుడు అమ్మ అన్నామనుకోండి ఆ ఒక అక్షరం మా ఒక అక్షరం అమ్మ కాబట్టి నీ పేరులో ఉండేటువంటి అక్షరాలని చూడతావా అపరిణి వాటిలో ఆ అక్షరాల్లో ఒకటి అది మనం వర్ణే ఒక వర్ణం ఒక అక్షరం గనక కర్ణే విశతి కర్ణే చెవిలో గనక విశతి ప్రవేశించింది అని అంటే విశతి ఫలం ఇదం ఇదం ఫలం అమ్మ ఇప్పుడు నీకు నీ ప నీ యొక్క పేరులో ఉండేటువంటి ఒక్క అక్షరాన్ని పలికితేనే ఫలం ఇదం ఇదం ఫలం ఇది ఫలితం ఏది ఆ ఫలితం కుక్క మాంసం తినేటువంటి వాడు కూడా అంత చండాలుడు కూడాను దివ్యంగా తేనె మాటలు మాట్లాడడం నిర్భాగ్యుడైనటువంటి వాడు ఏమీ లేనిటువంటి వాడు కూడాను కోటి కనకై కాబట్టి కోటి కనక రత్నాలతో దివ్యంగా చిరకాలం నిర్భయంగా జీవిస్తూ ఉండడం ఇది నీ యొక్క పేరులో ఉండే ఒక అక్షరంతోనే సరిపోతుంది తమాషా ఒక్క అక్షరంతోనే సరిపోతుంది ఇప్పుడు అమ్మా అని పిలవాలనుకో ఆ అనేటప్పటికీ ఇవన్నీ జరిగిపోతాయంటాడు అది తమాషా అమ్మాని కూడా అవసరం లేదు ఆ అనేటప్పటికీ ఒక్క అక్షరం మనోవర్ణి ఒక అక్షరం గనక పరికితే మొత్తం కూడాను ఇవంతా జరిగిపోతాయి కాబట్టి జపవిధవ్ ఫలం ఇదం ఫలం ఒక అక్షరాన్ని పలికితేనే ఈ విధమైనటువంటి ఫలితం వచ్చేటట్లయితే జప విధౌ జప విధానం ఏదైతే జప విధానం అంటే జపం చేసేటువంటి పద్ధతి విధానం మెథడ్ విధి ఏదైతే ఉందో జప విధౌ జపనీయం ఆ జపం చేసేటువంటి పరిస్థితి ఎలా జపం చేయాలి ఇవన్నీ తెలిసినటువంటి వాడు జనని అమ్మా కహ జన జన కో జీత కహ జనహ ఎవడు అని అర్థం కహ జనహ జనహ జనహోని ఉంది కదా కహ జనహె ఎవడు జానిత ఎవడు తెలుసుకోగలడు ఎవరు తెలుసుకోగలడు అమ్మ ఒక్క ఆ అనేటువంటి అక్షరమే బలిగితేనే నీ పేరులో ఇప్పుడు దుర్గా ఉంది దూబలికి తెచ్చాలు సరే లక్ష్మి ఉంది లాబలికి తెచ్చాలు కేవలం అక్షరం బలికేటప్పటికీ ఇంత జరిగిపోతా ఉంటే ఓ జపనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా ఆచరిస్తే ఎట్లా ఉంటుంది కాబట్టి నీ యొక్క జపం నీ యొక్క నామజపం చేసి ఆ విధంగా తరించారు ఉదాహరణకి మనకు కాళిదాసు ఉన్నాడు వికటకమైపోయాడు కదా ఆయన కాళిదాస్ కేవలం అమ్మ అనుగ్రహం కదా కాబట్టి ఇవన్నీ ఏం చెప్తాయి మనకు అమ్మ అనుగ్రహం కాబట్టి ఇప్పటికి కూడాను ఈ వేలంతా చూసారా చిటికిన వేలు పక్కన దీనికి ఇంకో పేరు ఉంది కదా సుందర్రా ఉంగరమా ఇదే పని ఇంకా పరిత్యక్త ఉంగరాలు వదిలేండి రామలే ఉంగరం ఉంగరం కాదు ఉంగరపు వేలు అది వేరే విషయం అంటే ఈ వేలుకు ఉంగరం వేసుకుంటారు కనుక ఎవరైనా చెప్తారా అనామిక ఏంటి నామిక అంటే పేరు కలిగింది అనామిక అంటే పేరు లేంది పో ఎందుకు వచ్చింది తెలుసా ఇది చూసారా ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా అని అంటే పురా కవీనా గణనా ప్రసంగే పురా కవీనా గణనా ప్రసంగే కనిష్టిక అధిష్ఠిత కళిదాసనిష్టిక ఇది ఏది కనిష్ఠ అంటే చిన్నది చిన్న వేరులే ఏమంటారు దండి చిట్కిన వేరు కనిష్టిక అధిష్టిక అధిష్ఠిత కళిదాస అప్పుడు ఒక పురా పూర్వం కవీనాం గణనా ప్రసంగే కవుల్లో ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి ప్రసంగం వచ్చిందట ఒక ప్రసక్తి కవులు ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళలో ఎవరు గొప్పవారు అంటే సరే లెక్కిస్తాం ఎవరెవరు గొప్పవాళ్ళో లెక్కిస్తామని మొదలు పెట్టారట మొదలు పెట్టేటప్పుడు కూడా ఏమేమంటారు ఇక్కడి నుంచి మొదలు పెడతారు అంతేనా మొదలు పెట్టేటప్పుడు ఈవేళ నుంచే మొదలు పెట్టేది ఏమో నేను అనుకుంటున్నా మీరు ఎట్లా పెడతారు ఎట్లంటారేమో ఇదే అవునండి ఆయన ఇట్లా అన్నాడు తర్వాత ఏం జరిగింది రెండు తర్వాత మూడు ఇట్లంటాం కాబట్టి కనిష్ఠక అధిష్ఠిత కాళిదాసె ఎప్పుడు కవుల యొక్క ప్రసంగం వచ్చినప్పుడు పురా పూర్వం ఒకసారి ఇలా జరిగింది అంటాడు పురా కవీనా గణనా ప్రసంగే కవులు ఎంతమంది అని లెక్కించాల్సింది ఎవరెవరు గొప్పవాళ్ళని లెక్కించాలని పురా పూర్వం ఓసారి ఇట్లా జరిగిందట అప్పుడు ఈ కనిష్టిక చిటికిన వేలు ఏదైతే ఉందో ఈ దీర్ఘదీర్ధం లెక్కెడతాం గనక అధిష్టిత కాళిదాస అంటే ఇక్కడ వచ్చాము చెప్పమంటే అప్పుడు ఒకడన్నాడట నంబర్ వన్ కాళిదాసు అన్నాడు అని ఈ కనిష్టిక దీన్ని చూపెట్టాడు చిటికిన వేలిని చూపెట్టాడు తర్వాత రెండో ఇంకొకరు చెప్పాలి ఆయన కాదండి కాళిదాసు కాదు ఇంకొక ఆయన రామదాస్ చెప్పాలి చెప్పడానికి వెతికితే ఎవరు దొరకలేదట అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అద్యాపి ఇప్పుడు కూడా తత్తుల్య అంటే ఆ కాళిదాసుకి సమానమైనటువంటి కవే అభావాత్ ఎక్కడ ఎవరు గడపడ కవేర్ అభావాత్ తత్తుల్య కాబట్టి కా కాళిదాసుకు సరిపోయేటువంటి కవి ఇంకెవడో కనపడకపోయేటప్పటికీ అనామిక సార్థవతీ బబూవ అనామిక సార్థవతీ బా కాబట్టి దీనికి అనామిక పేరు మిగిలిపోయిందట కారణం ఏంటి ఆయనకి మించినటువంటి లేకపోవడం వల్ల కనిష్టిగా ఏదైతే ఉందో చిటికిన వేలు అక్కడికే ఆగిపోయినారట ఇంకా చెప్పబోయా రెండో ఆయన ఆయన సమానమైన వాడు అంటే లేడండి తత్తుల్య అభావాత్ కాబట్టి ఆయనతో సమానమైనటువంటి కవులు లేరు గనక ఇది ఏదైతే ఉందో రెండవది ఇది అనామిక అనే పేరు వచ్చిందట ఎందుకంటే ఇంకెవరి పేరు లేదు గనక అనామిక పేరు లేని అయిపోయింది అని ఇది కాళిదాసుని గురించి ప్రశంసించేటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఇదొకటిగా ఉంటుంది అంటే కాళిదాసు యొక్క గొప్పతనాన్ని చెప్పడం వాస్తవానికి ఇది కాళిదాసు యొక్క గొప్పతనాన్ని చెప్పినా అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఇంకేమి లేదు ఎందుకని ఆమెని ప్రార్థించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కాళిదాసు ఇట్లా అయ్యాడు అని శాస్త్రంలో ఒక మాట ఉంది నృణాం ఏకోగమ్యుణాం మనుషులకి ఏకోగమ్యహ ఎప్పుడు కూడాను ఒకటే గమ్యం ఏకో గమ్య ఏంటి ఆ గమ్యం అని తెలుసా భగవంతుడి ఒక్కడే గమ్యం కానీ భగవంతుడి గమ్యం మార్గం ఏంటి లేదా నువ్వు ఏ విధంగా పో మార్గం అది మార్గమే ఇది శాస్త్రం చెప్తా తమాషగా ఎందుకనంటే స్వమసి పయసాం అర్ణవహి పయసాం అర్ణవహ సంస్కృతంలో అర్ణవహ అంటే సభద్రవం అని అర్థం సముద్రంలో నీళ్లుడాయి కదా సముద్రం ఎక్కడుంది బ్యూటీ ఫమసి పయసాం అర్ణవహ ఇవ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయలుదేరామనుకున్నాయినా నువ్వు ఎక్కడ ఆగకూడదు నువ్వు ఆగకుండా ప్రయాణం చేస్తే మాత్రం పోయి పోయి ఎక్కడికి పోతావు తెలుసా అయితే ఆగకూడదు నువ్వు ఒకచోట బయలుదేరి ఏ మార్గములైనా పో నువ్వు చివరికి చేరేది సముద్రాన్ని పయసాం అర్నవ ఇవ అర్ణవహ ఇవ అర్ణవహ పయసాం అర్ణవహ పయసాం అర్ణవహ పయసాం కాబట్టి అక్కడికి చేరుస్తావు తులసి పైసాం ఇవ కాబట్టి దాంట్లో ఏముంటుంది పయసాం అంటే నీళ్లే కాబట్టి ఎక్కడికి నువ్వు ప్రయాణం చేసినా నువ్వు ఆగకుండా ఉండాలి కానీ ను గనక ప్రయాణం చేసినట్లయితే మాత్రం సముద్రాన్ని చేరుతావు కారణం ఏంటి భూమి చుట్టు ఉన్నది సముద్రమే గనక కాబట్టి నువ్వు గనక పోతూ ఉంటే సముద్రం నీకోసం నిరీ నిరీక్షిస్తూ ఉంది అర్థం ఎందుకని రా నేనున్నాను నన్ను చేరాలనుకుంటూ ఉన్నావు కదూ రా అమ్మవారు కూడా అంతే కాబట్టి ఎట్లా నువ్వు పోయినా నువ్వు ఆగకుండా పోవాలి కాని ఆగకుండా పోతే మాత్రం సముద్రాన్ని చేరుతావు సముద్రంలో ఉండేది మాత్రం కేవలం నీరే అది సముద్రము అమ్మవారు కృపా సాగరి కృపాసాగరి కాబట్టి ఆమె కృపాసాగరి కాబట్టి ఆమెకు సముద్రం ఏముంది సముద్రంలో నీళ్లున్నాయి అమ్మలో దయ్య ఉంది అంతే ఇంక ఫినిష్ కాబట్టి నువ్వు ఎక్కడ ఆగకుండా గనుక ఆ విధంగా వెళ్ళినట్లయితే అమ్మవార్నే చేరుతావు కనుక తస్మిన్ మే హృదయం సుఖే నరమత సాంబే పరబ్రహ్మణి తస్మిన్ సాంబే పరబ్రహ్మణి కాబ అంబా ఆ పరమేశ్వరిని ఎందు అమ్మవారితో కలిసినటువంటి ఆ పరమేశ్వరుని ఎందు మే హృదయం నా యొక్క హృదయము సుఖేన రమతాం ఎప్పుడు సుఖంగా ఆనందంగా ఉండుగాక కాబట్టి నేను ఎప్పుడు కూడాను అమ్మవారి యొక్క ధ్యానంలో స్వామి యొక్క ధ్యానంలో లేదా అంబా సమేత పరమేశ్వరుని యొక్క ధ్యానంలో నిరంతరం ఉండాలి నా మనసులో ఎప్పుడు భగవతీ ఉండాలి కనుక అలాగనక ఉన్నట్లయితే నిరంతరం ఆమె యొక్క సాధనలో ఉన్నాను కనుక ఆమె దయ నా మీద కురుస్తుంది దయ గనక పడింది అంటే సాధన ద్విగుణీకృతం అవుతుంది ప్రతిక్షణ వర్ధమానంగా ఉంటుంది అది నాకు అనుభవ రూపంగా కూడాను ఉంటుంది కాబట్టి ఆ విధంగా జరగాలి ఇంత ఇంకే కాబట్టి కేవలం నిజం ఇప్పుడు అమ్మా అని పిల్లవాడు ఆడవాడు అంటాడు అంటేనే మీ చూడండి ఎక్కడ పెళ్ళాడు ఏడ్చాడంటే వాడు అమ్మ ఆ మాకు మావతి ఇష్టమా అని ఏడుస్తాడా ఏ నేను ఎప్పుడు చూస్తుండీ ఎప్పుడు ఏడ్చినా ఆ అంటాడే కానీ నానడే నాన్ననే ఎందుకన్నాడంటే మనం ఏడ్చిన రాడని వాడికి కూడా తెలిసిపోయినాయి ఆయన పరసేవాకులతయా దాంట్లో ఉంటాడు గనక మనల్ని పట్టించుకోడు అమ్మ పట్టించుకోవట్టి కాబట్టి ఆ అంటాడు అనుకోని పిల్లవాడు వెంటనే అమ్మ బరిగిస్తుంది వంట చేసుకుంటూ ఉన్నా కూడాను కాబట్టి అట్లాగే మనం కూడాను హృదయంతో బిడ్డ తల్లినట్లాగే పిలుస్తాడు అట్లాగే జగన్మాతను కనుక మనం ప్రార్థించినట్లయితే ఆమె కృప మన మీద పడుతుంది ఏవి పోతూ ఉండినా ఏవి వస్తూ ఉండినా మనలో ఏ మార్పు లేకుండా ప్రశాంతంగా ఆనందంగా జీవించగలుగుతాము ఓ ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం శాంతి శా